సరే ప్రార్థన చేద్దాం సూత్రం ప్రభా పరిశుద్ధిగా గొప్పదేవ సర్వశక్తివంతుడానికి వందాలిసయ్య అబ్రహాశా యాకల గొప్పదేవ కృపమైడ నా తండ్రి నీకే వందాలిసయ్య ఈ గడిచిన కాలం అంతా ప్రభావ సురక్షితంగా కాపాడి మీ కృపలో భద్రపరుచుకొని అయినా మమ్మల్ని సజీలకలు నిలబెట్టుకున్నావు ప్రభావ దివారాత్రులు మమ్మల్ని కాచి కాపాడి ఇక నూతన దినం మాకు నీకు వందాలిసయ మీ నూతనమైన కృపచేత మమ్మల్ని నింపండి నూతనమైన అభిషేకంతో మమ్మల్ని నింపండి ప్రభావ మీ యొక్క సన్నిధికి వచ్చినైనా నిన్ను శుద్ధించలాగన నేను గణపరచలాగన మీ వాక్యం వెళ్ళిన ఇచ్చిన ఈ అవకాశం బట్టి వందనాలు చెల్లిస్తున్న నీకే కృతజ్ఞతలు అర్పించుకుని నీకే స్థుతులు సోతలు అర్పించుకున్నమైనా సమస్త ఘనత మహిమ ప్రభావములు మహా తేజస్సు మహేశ్వర్యం యుగ యుగంలో నీకే కలుగులు నాక హా నా తండ్రి నా దేవ యొక్క మధ్య నైనా మీ సంధిక వస్తాం దేవ మీరే మాతో మాట్లాడండి ప్రభావ ఆరాధంతట్లో మీరే ఆధిపత్యం వంచండి రానిపెడి త్వరగా నడిపించండి ప్రతి ఆటంకపరుచు చీకర శక్తి మీరు గద్దించండి ఈ మీటింగ్ అంతట్లో మీరే మయమానందం అని మీకు పరిశుద్ధ ఆత్మ అభిషేకం నడిపించమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామూన ప్రార్థించున్నాం తండ్రి ఆ మెయిన్ ఆ మేన్ థ్యాంక్ యూ ప్రేమా ఎంతో మహానియమూ ఆకాశ తారా పర్వత సముద్ర ముల కన్న గోపదీ ఆకాశ తారా పర్వత సముద్ర ముల కన్న గోపదీ ఓ యే సూని గమ్యానందే హృదయాము నిండేను ప్రభుని కార్యములు గంభీరమీ నవీ ఆగమ్యానందే నిండేను ప్రభుని కార్యములు గంభీరమీ నవీ ప్రతి ఉదాయ సాయంత్రములు స్తికి యోగ్యములు స్తికి యోగ్యములు ప్రేమా ఎంతో మహానియము ఆకాశ తారా పర్వత సముద్ర మూల కన్న గోపదీ ఆకాశ తారా పర్వత సముద్ర మూల కన్న గోపదీ ఓ యేసు ప్రేమా సంకాట సమయములో తాగా లేకున్నాను దయచూపు నా అని నేను మొర పెట్టగా వింటినీ నా మొరకు ముందే తోడు నుండు నంటివి తోడు నుండు ఓని ప్రేమా ఎంతో మహానియమూ ఆకాశ తారా పర్వతసముద్ర మూల కన్న గోపదీ ఆకాశ తారా పర్వతసముద్ర మూల కన్న గోపదీ ఓ సూనీ ప్రేమా న్ని ఉన్నా భయపడను నేనెప్పుడు పచ్చిక బయలు లో పారుండజేయును భోజన జలములతో తృప్తిపరచు నాతో నుండు ఏసు నాతో నుండు యేసు ఓ యేసు నీ ప్రేమా ఎంతో మహానియము ఆకాశ తార పర్వత సముద్ర ముల కన్న గొప్పది ఆకాశ తార పర్వత సముద్ర మూల కన్న ీ ప్రేమా దేవుని గృహములో సదా స్థుతించేదను తంపు నృదయముతో సదా భజించేదను పూటి ప్రశంస మే ఓయి సునీ ప్రేమా ఎంతో మహానియము ఆకాశ తారా పర్వత సముద్ర ముల కన్న గోపదీ ఆకాశ తారా పర్వత సముద్ర ముల గోపది మీ అందరికి నా శుభవందనములు అవకాశం బట్టి మహిమ కలుగును గాక అలాగే ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన రవి బ్రదర్ కూడా నా హృదయపూర్వక వందనాలు చెప్తున్నాను ఈ ఆరాధనలో పాల్పొందిన మీకు కూడా హృదయపూర్వక వందనాలు చెప్తున్నాను కేవలం ఈ వాక్యం ప్రకటిస్తుంది మన జీవితాలను మనం సరి చేసుకోవడానికి కాబట్టి ఎవరి మీద కక్షతోనూ విరోధ బుద్ధితోనూ పక్షపాతంతోనూ ఈ వాక్యాన్ని ప్రకటించడం కేవలం ఈ వాక్యము మనల్ని సరిగా అది సరిచేస్తుంది కాబట్టి దేవుడే ఈ దినం వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక ఆమె చిన్న ప్రార్థన చేసుకొని మనం దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాము మహాపరిషుధుడా మహోన్నదుడా కనికరం గల దేవ నీకు వందనాలు నీకే స్థుతులు స్తోత్రములు తండ్రి అవును ప్రవ ఈ రోజు బుద్ధితోనైనా కక్షతోనైను పక్షపోతముతో మేము వాక్యాన్ని బోధించం ప్రవ ఎందుకంటే మాలో ఉన్నవాడి ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు ప్రభా అవును ప్రభా నాయన మాలో ఉన్నది నువ్వే కాబట్టి ఈ స్వరం మాట్లాడుతుంది కూడా నీవే కాబట్టి ఆ స్వరాన్ని ప్రభ ఎవరైతే వింటున్నారో వాళ్ళందరూ సరి చేసుకోవాలా నేను కూడా సరిచేసుకోవాలా ప్రతి ఒక్కరు సరి చేసుకోవాలా ఎందుకంటే విరోధ బుద్ధితోనూ కక్షలతో పక్షపాతంతో వాక్యాన్ని ప్రకటిస్తే నాయన కఠినమైన తీర్పు నువ్వు హెచ్చరించినావు ప్రభా కాబట్టే ప్రభా నాయన యొక్క వాక్యాన్ని ఆయన ప్రకటిస్తున్నాం నీవే నీ స్వరం ద్వారా ప్రభా మాతో మాట్లాడమని మమ్మల్ని బలపరచమని మమ్మల్ని జాగ్రత్తగా కాపాడుకునేలాగున నీ స్వరం ద్వారా మాట్లాడమని ప్రార్థిస్తూ నజరేయుడైన ఏసు పరిశుద్ధ నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆ మేన్ ఆ ఇప్పుడు మనం వాక్యంలోకి వెళ్తున్నాం బ్రదర్ ఆ మార్కు సువార్త పదహారో అధ్యాయము పదిహేనో వచనము మార్కు సువార్త పదహారో అధ్యాయము పదో వచనం ఇక్కడ ఏముందంటే మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి ఇది ఎవరు ఈ మాట మాట్లాడినరంటే మన ప్రభు ఎవరికి చెప్తుండు ఆయన శిష్యులకు చెప్తుడు ఆయన బోధని వింటున్నా ఆయనను వెంబడించిన ఆ దినము ఆ శిష్యులకు చెప్పిండు ఇప్పుడు నువ్వు నేను మనమే ఆయనని వెంబడిస్తున్నాం కాబట్టి ఈ దినం మనకు చెప్తున్నాడు ఏమని చెప్తున్నంటే మీరు సర్వ లోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తని ప్రకటించుడి ఇది దేవుని ఆజ్ఞ రక్షణ పొందిన నీవు ఆయన పట్ల భయభక్తులు కలిగి జీవించి పరిశుద్ధత కలిగి జీవించి నీ పిలుపును నువ్వు నిశ్చయం చేసుకుని జాగ్రత్తగా కాపాడుకున్న నీవు నీకొక భారం ఉంది ఆ భారమే సర్వ వెళ్ళి సర్వ సృష్టికి ఏం చెయ్యాలా ఈ వాక్యాన్ని ప్రకటించాలా నిజంగా ఈ దినము ఆ రీతిగా జరుగుతుందా ఎక్కడ ఉంది క్రైస్తవులు మొత్తము పిల్లలు కనలేని గొడ్రాల్లాగా ఉన్నారు వాళ్ళు పిల్లలను కనలేని గొడ్రాల లాగా ఉన్నారు ఎండిపోయిన భూమి ఎట్లా ఉంటది ఆ భూమి అది చూడండి ఇక్కడ గొడ్రాల పిల్లలు కనలేకపోతున్నారు ఎండిపోయిన భూమి లాగున్నారు వృక్షం ఉన్నారు కాని ఫలాలు రావట్లేదు చూడండి సీతాకోక లాగా ఉన్నారు గొంగలి పురుగులాగా ఉన్నారు చూడండి నేను శారీరకంగా చెప్పట్లేదు గొడ్రాలంటే ఆత్మీయంగా ఎంత ఆత్మలను సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి వెళ్ళి సువార్తని ప్రకటించి ఎంతమంది రక్షణ ఇవ్వడమే నువ్వు పిల్లలను కనడం చూడండి నువ్వు రక్షణ ఇస్తే వాళ్ళు నీ బిడ్డలు కాబట్టి నువ్వు నిజంగానే కంటున్నారా ఎక్కడ కంటే సర్వలోకానికి సర్వ సువ సువార్త ఎక్కడ పోతుంది కాబట్టే క్రైస్తవులంతా మోడు బారిన జీవితాలన్నమాట భూమే నేలనే కానీ దాంట్లో సారం లేదు కాబట్టే ఎండిపోయింది అది పెద్ద నదే గాని దాంట్లో జలము లేదు శరీరమే కానీ అందులో జీవము లేదు చూడండి గొడ్రాలాగా ఎందుకున్నారంటే ఎక్కడ కంటున్నారు కానీ ప్రభు ఏం చెప్పిండు గర్భఫలము యహోవా ఇచ్చు బహుమానం అన్నాడు అంటే నువ్వు గర్భఫలం అంటే ఓ రీతిగా నువ్వు ఆయనని వెంబడించి నిజంగా నువ్వు సత్యంలోకి వెళితే గర్భఫలం ఆయన ఇచ్చే బహుమానం అన్నప్పుడు నువ్వు కంటావా లేదా చూడండి నువ్వు నిజంగా నువ్వు సత్యముతో పూర్ణ హృదయంతో పూర్ణ మనస్సుతో పూర్ణ వివేచముతో నువ్వు ఆయనని ఆత్మతో సత్యముతో నువ్వు ఆరాధిస్తే ఈ రోజు మోడిబారిపోయిన నీ జీవితము ఈ రోజు చిగిరింపలేని నీ యొక్క చెట్టు వృక్షము చూడండి గొంగలి పురుగులాగా నువ్వు ఉన్న నువ్వు చూడండి నువ్వు చెట్టువే కాయలు కాయట్లేదు అన్నట్టు నువ్వు నదివే కొలను పెద్ద కొలను కాని నీ నది ఎండిపోయింది అందులో జలము లేదు నువ్వు కనేదానివే కాని కనలేని అంటే చూడండి ఈ రీతిగా ఈ లోకం ఎండిపోయింది కాబట్టి సర్వ లోకానికి సర్వ సృష్టికి సువార్త ఎక్కడ ప్రకటిస్తుంది ఎక్కడ దేవుని బిడ్డలు కంటున్నారు ఎక్కడ ప్రకటిస్తున్నారు చూడండి ఎక్కడ వేసిన గొంగలి పురుగులాగా ఉండిపోయినారు అందుకే చూడండి భూమి ఉంది కానీ భూమి ఎండిపోయింది నిస్సారం అయిపోయింది ఎందుకంటే దాంట్లో సారం లేదు చెరువు ఉంది కానీ దాంట్లో జలము లేదు బోధిస్తున్నారు ప్రకటిస్తున్నారు కాని అందులో సత్యము లేదు కాబట్టే గొడ్రాల లాగా అయిపోయింది క్రైస్తవ సంఘం మొత్తం గొంగలి పురుగులాగా అయిపోయింది కోడి ఎట్లా బిడ్డ కోడి ఒక కోడి గుడ్డులో నుంచి బయటకు అది పెద్దగా అయి మళ్ళీ గుడ్లు పెట్టి పొదుగుతుందా లేదా ఎక్కడ పొదుగుతున్నారు ఎక్కడగా అంటున్నారు పిల్లల్ని చెరువే నువ్వు నిండాలా నువ్వు ఎక్కడ నిండినవు నువ్వు చెట్టువే నువ్వు కాయాలా ఫలాలు ఇవ్వాలా ఎక్కడ ఫలాలు ఇస్తున్నారు అందుకే దేవుని సువార్త చూడండి సర్వ లోకానికి సర్వ సృష్టికి వెళ్ళడం ఆగిపోయింది ఎందుకంటే కనలేని స్థితిలో ఉన్నారు ఎందుకు కనలేకపోతున్నారు జీవం ఉంటేనే కదా ఆ బహుమానం పొందుకుంటేనే కదా నది ఉంది ఆ నదికి రావాలంటే జలం ఉండాలా కదా జలం అంటే ఏంది దేవుని వాక్యమే కదా చూడండి నీలో దేవుని వాక్యం ఉండి అది ఫలిస్తే నువ్వు ఫలాలు ఇస్తావు దేవుని వాక్యం నీలో ఉంటే గొడ్రాలుగా నువ్వు ఉన్నావేం చేస్తావు కంటావు దేవుని వాక్యం నీలో ఉంటే గొంగలి పురుగులాగా ఉన్నా నువ్వు సీతాకోక ఎగురుతావు చూడండి ఎక్కడ అభివృద్ధి ఉంది ఎక్కడ అభివృద్ధి పొందుతున్నారు దేవుని బిడ్డలంటే చూడండి ఎందుకు దేవుడు ఈ మాట చెప్తుండే సర్వ లోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఆయన సువార్తని ప్రకటించమన్నాడు అది అందరి పిలుపు రక్షణ పొందిన నీవు నువ్వు కూడా ఇతరులకు రక్షణలోకి నడిపించాలా నువ్వు నమ్ముకొని ప్రార్థన చేసుకొని నీ జీవితం నువ్వు చక్కబెట్టుకోవడం కాదు ఆయన నీకు ఆయన సత్యంని నీకు ఎందుకు నీకు బయలుపరుస్తుండంటే ఆ సత్యం లేని వాళ్ళకి నువ్వు సత్యాన్ని ప్రకటించడానికే అలాంటి వాళ్ళని నువ్వు కనాలా వాళ్ళని రక్షణ మార్గంలోకి ప్రభు నడపాలా కాబట్టి ఈ దినము ఎందుకు గొడ్రాల లాగా ఎందుకు గొంగలి పురుగులాగా అయిపోయినరు ఎందుకు ఎండిపోయిన నేలలాగా ఉన్నారు చెట్టులాగానే ఉన్నారు ఏళ్ళ తరబడి పెద్ద చెట్టే ఒక ఫలం కూడా కాయలేని చూడండి అట్లా ఎందుకు అయినరంటే దేవుని వాక్యం లేకనే ఎందుకంటే ఆయననే జీవం కదా నువ్వు ఫలించాలన్నా ను ఎండిపోయిన చెరువు నిండాలన్నా ఏదైనా ఆయన జీవం ఇస్తేనే అది సాధ్యం కాబట్టే చీకటిగా ఉన్నది ఆయన ఒక్క మాటతో సెలవిస్తే ఇది ఏమైంది వెలుగైందా లేదా ప్రతి జీవం వచ్చిందా లేదా ఈ దినం దేవుని నమ్ముకున్న సంఘాల్లో ఎక్కడుంది దే దేవుని బిడ్డల్లో ఎక్కడుంది ఎందుకంటే దేవుని వాక్యాన్ని వీళ్ళు స్వీకరించరు ఎందుకు స్వీకరించరంటే చూడండి ఒకటో తిమోతికి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఒకటో వచనంలో ఏముందంటే ఒకటో తిమోతికి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఒకటే అయితే కడవరి దినములలో కొందరు అపద్దికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల ఎందును దయ్యముల బోధ ఎందును లక్ష్యం విశ్వాస భ్రష్టు లగుదరని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు చూడండి ఆత్మ తేటగా అంటే ఇంకా మస్కలేం కనిపించట్ల కంటికి కంటికి మస్కలు ఏం కనిపించట్ల స్పష్టంగా క్లియర్గా కనిపిస్తుంది ఎట్లా కనిపిస్తుంది అంతె దినాల్లో కడవరి దినో ఏమవుతారంట కొంత అపధికుల వేషధారణే కదా గొర్రెలాగా నీ దగ్గరకు వస్తుంది గొర్రె చర్మం కప్పుకొని నీ దగ్గరకు వస్తుంది కానీ అది తోడేలు చూడండి వేషధారణ అంటే తోడేల రూపం కానీ దేవుని బిడ్డల్లాగానే ఉంటారు దేవుని వాక్యాన్ని ప్రకటించే మంచి సేవకుల్లాగానే ఉంటారు గొర్రె చర్మం కప్పుకొని ఉన్న గొర్రెలాగానే వస్తుంది నిన్ను నమ్మించడానికి నిన్ను బలి చేయడానికి వస్తుంది చూడండి ఎందుకు నేను చెప్తున్నానంటే అది వేషధారణ కాదా చూడండి పైకేమో పైకి ఎట్లా ఉంది గొర్రె రూపం కానీ హృదయం మాత్రము తోడేల రూపం కాబట్టి అట్లాంటి అబద్ధికుల వేషధారణ మోసపురుచు ఆత్మల ఎందును దయ్యముల చూడండి ఆయన మనకేం చెప్పిండు విశ్వాస భ్రష్టు లగుతురంట ఎందుకు విశ్వాస భ్రగుతులంటే వీళ్ళు సత్యం ఎక్కడ వింటున్నారు దయ్యాల బోధ ఇంటే నీకు జీవం ఎక్కడొస్తుంది జీవము మన తండ్రి కదా మన ప్రభువు కదా ఆయననే మార్గము ఆయననే సత్యము ఆయననే జీవముంటే ఆ మార్గంలో నువ్వు వెళ్లకుంటే నీకు విశ్వాసం ఎట్లా వస్తుంది వినట వలన విశ్వాసం వస్తుంది ఎవరి మాటలు వింటే దేవుని మాటలు వింటే దయ్యం మాటలు వింటే నీకు విశ్వాసం వస్తుందా అందుకే కదా చూడండి విశ్వాసం కర్త దానిని కొనసాగించు యేసు వైపు చూడమన్నాడు ఆయన వైపు చూస్తేనే నువ్వు విశ్వాసంలో స్థిరంగా ఉంటావు కానీ ఈ కడవరి కాలంలో మనుషులు ఎట్లా ఉంటారు దయ్యాల బోధ ఎందు వాళ్ళకి విశ్వాసం ఎందుకు వస్తుంది చూడండి విశ్వాస ఏముంది ఇక్కడ విశ్వాస భ్రష్టు లగుతురు దేవుని వాక్యం విలలో ఉండదు వాక్యం ఉండకపోతే విశ్వాసం ఉండదు కాబట్టి భయంకరంగా వీళ్ళు పాపం చేస్తారు ఎవరిని ఆశ్రయించి అపద్ధికుల వేషధారణ బోధన ఆశ్రయించి కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే ఎందుకు క్రైస్తవులు మోడిబారిపోయిన జీవితాలాగా ఉన్నారు గొడ్రాల ఉన్నారు ఎండిపోయిన భూమిలాగా ఉన్నారు ఎండిపోయిన చెరువులాగా ఉన్నారు గొంగలి పురుగు లాగా ఉన్నారంటే దయ్యాల బోధన లక్ష్యం ఉంచినారు వీళ్ళు జీవము గల దేవుణ్ణి జీవము గల దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి చూడండి వేషధారణ అపద్దికులు తోడేల్లాగా ఉన్న గొర్రెలను వెంబడించినారు కాబట్టి మొత్తం భ్రష్టులు అగినైపోయినారు దేవుని వాక్యం నుంచి మొత్తం తొలగిపోయినారు కాబట్టి అభివృద్ధి లేదు కాబట్టే వాళ్ళలో జీవం లేదు అందుకే గొడ్రాల్లాగా కనలేని స్థితిలో నిస్థాయి స్థితిలో ఉన్నారు ఎందుకంటే దేవుని వాక్యం వీళ్ళు చోటు ఇవ్వలేదు చూడండి ఒకటో తిమోతికి రాసిన పత్రిక ఆరో అధ్యాయం నాలుగో వచ్చినంలో ఏముందంటే చూడండి వాడేమియూ ఎరుగక ఒకటో తిమోతికి రాసిన పత్రిక ఆరో అధ్యాయం నాలుగో వచ్చినంలో వాడేమియూ ఎరుగక తర్కములను గూర్చియు వాగ్వాదములను గూర్చియు వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధగుడను వాడు ఎందుకు ఏమి ఎరుగడు చూడండి ఎవడైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవ భక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధను ఉపదేశించిన ఎడల వాడేమియూ ఎరుగక తర్కములను గురిచూ వాగ్వాదముల గురిచి వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధడగును వీటి మూలముగా అసూయ కలహము దూషణ దురాభిమానములు చూడండి జీవమైన దేవుని వాక్యము వినకుండా చూడండి తోడేల్లాగా ఉండి గొర్రె చర్మం ఏదో కల్పనా వాక్యాలు చెప్తూ దయ్యాల బోధన చెప్తుంటే వాళ్ళను నమ్మి వాళ్ళను వెంబడించి వాళ్ళ మీద లక్ష్యం ఉంచితే నువ్వు ఏమీ ఎరుగవు ఎందుకంటే నీలో జీవము లేదు అందుకే నీ జీవితం మోడిబారిపోయింది క్రైస్తవ జీవితం ఎందుకు మోడిపోయిందంటే జీవం లేదు వాటిల్లో గొడ్రాల్లాగా కనలేని స్థితిలో ఉన్నారు గొంగలి పురుగుల్లాగా ఉన్నారు సీతాకొక చిలుగైతే ఎక్కడికి కావాలంటే అక్కడికి ఎగురుతా పోతుంది వీళ్ళు ఎక్కడ పోతున్నారు గొంగలి పురుగులాగా అక్కడే ఉండిపోయినారు ఎగురుతూ సీతాకొక చిలుగులాగా ఎగురుతూ పోతేనే కదా సర్వలోకానికి నువ్వు వెళ్ళేది ఒక పక్షిరాజులాగా ఎగరాల కానీ నువ్వేం చేసినావు దయ్యాల బోధన లక్ష్యం ఉంచి నీ రెక్కలు వాళ్ళు విరగొట్టేసినారు కాబట్టే నువ్వు ఆడే పడిపోయినవు జీవం లేని శవంలాగా అభివృద్ధి లేని చెట్టులాగా ఎండిపోయిన నేలలాగా కన్నలేని బిడ్డలేని చూడండి ఇట్లా అయిపోయినారు ఎందుకు వీళ్ళని లక్ష్యం ఉంచితే వాళ్ళు ఏం చేశారు నీ ఎగిరే రెక్కలను విరిచిపెట్టేసినారు కాబట్టే నువ్వు ఎగరలేకపోతున్నావు ఎక్కడ ఉన్నవాడివి నువ్వు పోతున్నావు ఎందుకు భిన్నమైన బోధన నువ్వు ఆశ్రయించినావు నువ్వు యేసు వైపు లక్ష్యం ఉంచలేదు ఆయన మార్గంలో నువ్వు నడవలేదు ఆయన సత్యంలోకి నువ్వు రాలేదు ఆయన జీవం నువ్వు పొందుకోలేదు ఆయన నిన్ను హెచ్చరించినప్పుడు ఆయన నిన్ను గద్దించినప్పుడు ఆయన నీకు బుద్ధి చెప్పినప్పుడు నీ జీవితాన్ని మార్చుకోలేదు ఎందుకంటే నువ్వు కల్పనా వాక్యాలకి నువ్వు తిరిగినావు కాబట్టి ఎందుకు ఎందుకు ఈ దినం మన క్రైస్తవులు ఏం పోయినారంటే చూడండి భిన్నమైన బోధ అందుకే అనేక అబద్ధ ప్రవక్తలు అనేక అబద్ధ ప్రవక్తలు ఎందుకు మోసపరుస్తారంటే ఆయనని సువార్తని అడ్డగించడానికి ఆయన ఏర్పరిచిన బిడ్డలను మోసపరచడానికి ఆ మోసన్ని నువ్వు ఆశ్రయించినావు కాబట్టి ఈ దినం మోసపోయి నీ రెక్కలు వాడు కట్ చేస్తే నువ్వు అక్కడే ఉండిపోయినావు ఎగరలేకపోయినావు నీ జీవం లేదు నీలో అందుకే నీ వృక్షము ఫలించట్లు ఫలాలు ఇవ్వట్లేదు చూడండి ఎందుకు దేవుడు మనకి ఈ మాటలు చెప్తున్నాడంటే మనలో జీవం లేకపోతే మనము చచ్చిన వారమే ఒకప్పుడు పాపంలో జీవించిన మనము చచ్చిన వారమై ఉండగా జగత్తి పునాది వేయబడక మునిపే ఆయన ప్రేమలో నిన్ను ఏర్పరచుకొని ఆయన ఒక బలిగా అర్పణగా ఒక గొర్రె పిల్లలాగా రక్తాన్ని చిందించి శిల్వ శ్రమను సహించి ప్రతి భారాన్ని మోసి నీకేమిచ్చండు జీవం ఇచ్చండు ఆ జీవం పొందుకున్న నీ గురి ఆయన యుద్ధ ఉంచకుండా ఆయనని లక్ష్యం ఉంచకుండా నువ్వు దయ్యాల బోధన లక్ష్యం ఉంచి వెళ్ళినావు కాబట్టి నువ్వు పడిపోయిన శవంలాగా అయిపోయినావు నువ్వు శరీరం ఉంది కానీ అందులో జీవం లేదు ప్రభువా ప్రభు అని ప్రార్థిస్తున్నావు ప్రభువా ప్రభు అని వాక్యం ప్రకటిస్తున్నావు గాని నీలో జీవం లేదు ఎందుకంటే ఆయన మార్గంలో ఆయన సత్యంలో లేకపోతే నీకు జీవం ఎక్కడ వాక్యం లేకపోతే నీలో సత్యం లేకపోతే నువ్వు ఎట్లా జీవం గలవాడివి కాబట్టి నువ్వు బ్రతికే ఉన్నావు ఈ లోకంలో శారీరకంగా కానీ ఆత్మలో నువ్వు చచ్చిపోయినావు ఎందుకంటే జీవము దేవుణ్ణి నువ్వు విడిచిపెట్టినవు ఇప్పుడైనా ఆయన వెంటరా ఆయన పిలుస్తున్నప్పుడు నీ జీవితాన్ని సరిచేసుకో పరీక్షించుకో నీ జీవితాన్ని సమర్పించుకో ఆ దయ్యాల బోధను లక్ష్యం వాటి నుంచి విడిచిపెట్టి జీవమగల దేవుణ్ణి నువ్వు వెంబడించినావనుకో ఆ జీవం నీకుంటే నువ్వు మళ్ళీ బ్రతుకుతావు కాబట్టే పాపంలో ఉన్న నువ్వు బ్రతికినవు కానీ ప్రభు నీకు ఈ చివరి కాలంలో ఇంకొక అవకాశం ఇస్తున్నాడు ఎందుకు ఇప్పుడైనా నువ్వు జీవం పొందుకోవాలా అందుకే ఆయన మన కోసం వచ్చాడు చూడండి ఎవడైనా నువ్వు హిత వాక్యం అంటే సత్యానికి వీళ్ళు చోటివ్వరు ఎందుకంటే ఈ దినమంతా దేవుని వాక్యాన్ని చూడండి రమ్యంగా మధురంగా కల్పనా మాటలు చెప్పి ఎంత గుడ్డిగా నమ్మకంగా గొర్రె వచ్చి తోడేళ్లాగానే ఉంది చూడండి ఎట్లా మోసపరుస్తుందో అందరూ మోసపోతున్నారు ఎందుకంటే వివేచన లేదు వీళ్ళకి వివేచన బుద్ధి జ్ఞానములు అది ఆయన సర్వ ఆయనలో నువ్వు ఉంటేనే కదా ఆయన సంపదను నువ్వు అనుభవించేది మనము దేవునిలో ఉంటే ఆయన మన తండ్రి అయితే ఆయన సంపదను నువ్వు అనుభవిస్తావు నువ్వు ఆయనని ఆదనిపోతే ఆయన సంపద నీకు ఎట్లా వస్తుంది కాబట్టి ఈరోజు నువ్వు బుద్ధి లేని వాళ్ళగా అయినావు వివేచించలేని గృడ్డివాడిగా అయినావు జ్ఞానం లేదు అంటే జీవమైన వాక్యం మనలో లేదు కాబట్టి చూడండి మనం ఈ రోజు ఎట్లా ఉన్నారు మళ్ళీ ఇక్కడేముందంటే రెండో తిమోతికి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము నాలుగో వచనంలో ఏముందంటే వీళ్ళు ఎట్లా ఉంటారంట ఈ కడవరి కాలంలో చూడండి సత్యమునకు చెవి నీక కల్పనా కథల తిరుగు కాలము వచ్చును ఈ కాలము ఆల్రెడీ మనమున్నది ఈ కాలమే చూడండి సత్యముకు చెవి పెట్టరంట దేవుడు వాక్యము నిన్ను హెచ్చరిస్తే హెచ్చరిస్తుంటే ఆ వాక్యం విని నీ జీవితం ఏ పాటిదో నువ్వు ఆవిరి లాంటి వాడివి నీ జీవితం ఏ పాటిదో వచ్చి ఆయన పట్ల ప్రాధేపడి నీ జీవితాన్ని నువ్వు సరిచేసుకోకుండా చూడండి ఆయన వాక్యాన్ని విడిచిపెట్టి నువ్వు వేరే విధంగా వెళ్ళిపోతే చూడండి ఎవరికి నష్టం అందుకే నువ్వు ఫలించలేకపోయినావు ఎందుకంటే ఆయన హెచ్చరికని నువ్వు జీర్ణించుకోలేకపోయినావు ఆయన గద్దించినప్పుడు నువ్వు లోబడలేకపోతున్నావు ఎందుకంటే నువ్వేమైపోయినావంట కల్పనా కథలకు వెళ్ళిపోయినావు కాబట్టి ఆ కదల నిన్ను బాగా నీకేం చేసింది నీ హృదయంలో నాటుకుపోయినవి కాబట్టి నువ్వు ఈ దినమైనా ఈ గడి అయినా ఈ క్షణమైనా కల్పనా కదల నుంచి నువ్వు బయటకు రావాలా వేషధారణ బోధకల నుంచి నువ్వు బయటకు రావాలా వాళ్ళు దయ్యాల వాళ్ళు కాబట్టి నువ్వు వాళ్ళని లక్ష్యమించి వాళ్ళని వెంబడిస్తే జీవం దేవుణ్ణి విడిచిపడితే నువ్వు ఎట్లా ఫలిస్తావు ఎట్లా నువ్వు ఆయన ఉగ్రత నుంచి కాపాడుకుంటావు ఎట్లా నీ ప్రాణాన్ని నువ్వు రక్షించుకుంటావు చూడండి ఆయన జీవం లేకపోతే నువ్వు ఆత్మీయంగా చచ్చిపోయిన శవం లాంటి ఆయన జీవం లేకపోతే ఆయన వాక్యము లేకపోతే ఆత్మలో మనం చనిపోయిన వాళ్ళమే ను శరీరకంగా బ్రతికు ఉండొచ్చు కానీ శారీరకంగా కూడా మరణించాల్సి వస్తుంది ఆయన ఉగ్రత వచ్చినప్పుడు కానీ ఆత్మలో నువ్వి నీ పరిస్థితి నా పరిస్థితి మన పరిస్థితి ఎట్లా ఉంది కాబట్టి చూడండి కడవరి కాలంలో మనుషులు విశ్వాస భ్రష్టు కల్పనా కథల వైపు వెళ్ళిపోతారు వీళ్ళు అందుకే విశ్వాస భ్రష్టులు అగుతారు ఎందుకు విశ్వాసం కత్త ఆయన దాన్ని కొనసాగించే ఆయనను విడిచిపెట్టిపోయిండ్రు ఆయన మీద లక్ష్యం ఉంచలేదు దయ్యముల దయ్యముల మీద లక్ష్యం ఉంచిండ్రు వీళ్ళు లోకంలో ఉన్న చూడండి మతపరమైన బోధకులను ఆశ్రయించిండ్రు వాళ్ళలో ప్రేమ ఉండదు వాళ్ళలో జాలి ఉండదు వాళ్ళలో దయ ఉండదు కనికరం ఉండదు చూడండి ధనాపేక్ష కలిగి ఉంటారు దురాశ కలిగి ఉంటారు గొర్రెలాగా నీ ముందే ఉంటాడు కానీ తోడేలు నిన్ను మింగేస్తాడు అది మింగక ముందే నువ్వు భయపడి జాగ్రత్తగా నువ్వు బయటకు రాకపోతే వాడు నిన్ను ఖచ్చితంగా మింగేస్తాడు నీ ఆత్మీయ స్థితిని మొత్తం నాశనం చేస్తాడు కాబట్టి చూడండి ఏమంటున్నాడు దేవుడు రెండో తిమ్మో తికి రాసిన పత్రికలో నాలుగో అధ్యాయం నాలుగో చిన్న నువ్వు సత్యమునకు చెవిని కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును మనముంటున్న కాలము అదే ఆ గడియలోనే నువ్వు నేను మనమున్నాం కాబట్టి చూడు నీ పిలుపుని నువ్వు కాపాడుకో దేవుని వాక్యాన్ని నువ్వు క్షుణ్ణంగా లేఖనాలను పరిశీలించు పరీక్షించు పరీక్షించకపోతే పరిశీలించకపోతే వివేచించకపోతే జ్ఞానం లేకపోతే చూడండి వాడికిను నువ్వు మింగేస్తాడు వాడు నిన్ను ఇంకా రెండో తిమోతికి రాసిన పత్రిక చూడండి చూడండి ఇక్కడ ఏముందంటే రెండో తిమోతికి రాసిన పత్రిక రెండో అధ్యాయము పద్నాలుగో వచ్చిన ఏముందంటే చూడండి రెండో తిమోతికి రాసిన పత్రిక రెండో అధ్యాయము పద్నాలుగో వచ్చింది విని వారుని చెరుపుటకే గాని మరి దేనికి పనికిరాని మాటలను గురించి వాదము పెట్టుకొనవద్దని చూడండి ప్రభు ఎదుట వారికి సాక్ష్యం ఇచ్చుచు ఈ సంగతిలో వారికి జ్ఞాపకము చేయము విన్ను వారిని చెరుపుటే కదా నువ్వు మంచి ఆత్మీయుడివి దేవుని రక్షణ పొందిన నీవు మంచిగా వెలిగింపబడిన నీవు చూడండి ఆయన లక్ష్యం నిన్ను దయ్యములు కల్పనా వాక్యాల వైపు లక్ష్యం ఇస్తే వాళ్ళు ఏం చేస్తున్నారంట నిన్ను చెరిపేస్తున్నారంట ఒక స్త్రీ చెరపడం అంటే ఏందో చెప్తున్నా చూడండి ఒక స్త్రీ ఉంది ఆ స్త్రీ ఎంతో జాగర్తగా తన పవిత్రతను కాపాడుకుంటది తన పెళ్ళి అయిందాక అంత పవిత్రతగా ఉన్న స్త్రీని చూడండి కొంతమంది దుర్మార్గులు చెరుపుతారా లేదా ఆమె పవిత్రతను పోగొడతారా లేదా నీ ఆత్మీయ స్థితిని కూడా వీళ్ళు చెరిపేస్తారు వీళ్ళని నిన్ను ఆశ్రమిస్తే అంటే పరిశుద్ధంగా ఉన్న నిన్ను అపవిత్రుణ్ణి చేస్తారు చూడండి దేవుణ్ణలో బలపడిన నిన్ను దేవునిలో నిన్ను దిగజారుస్తారు విశ్వాసంలో నువ్వు బాగా అభివృద్ధి పొందిన నిన్ను విశ్వాస భ్రష్టులను చేస్తారు వాళ్ళని వెంబడిస్తే ఎందుకు చెప్తున్నానంటే చూడండి ఏముంది విని వారిని చెరుపుటకే వీళ్ళ పని అదే చూడండి ఎందుకు అబద్ధ బోధకులు ప్రవక్తలు వచ్చి మోసపరుస్తారంటే నీ ఆత్మీయతను పోగొట్టాలని వాళ్ళ ప్రయాసం అదే దుష్టుడు పన్నాగం కాబట్టి వాడు బహుగా పనిచేస్తున్నాడు కాబట్టిను వారినే చెరుపుటకే గాని మరి దేనికి పనికిరని మాటలను గురించి వాదము పెట్టుకొనవద్దని ప్రభు ఎదుట వారికి సాక్ష్యం ఇచ్చు ఈ సంగతులకి వారికి జ్ఞాపకం చేయుము కాబట్టే నేను ఈ దినం మీకు జ్ఞాపకం చేస్తున్నా ఎందుకు నేను జ్ఞాపకం చేస్తున్నానంటే చూడండి నువ్వు వింటున్న బోధ దేవునికి అంగీకారంగా ఉందా లేదా నువ్వు పరిశీలించాలా నువ్వు పరీక్షించుకోవాలా కాదు ఈ సిస్టరు నేను ఇరవై సంవత్సరాల నుంచి కలిసి ఉన్నాము ఒకప్పుడు ఈ సిస్టర్ కడ నేను రక్షణ పొందినాను ఒకప్పుడు ఈ సిస్టర్ చెప్తే నేను బలపడినాను నీకు తెలుసు దేవుని వాక్యం మొదటి వారు కడపటి వారు అవుతారు కడపటి వారు మొదటి వారు అవుతారని ఆ వాక్యం నీకు తెలుసు నువ్వు ఇరవై ఏళ్ళ కింద ఉన్నా సిస్టర్ని కాదు చూడాల్సింది ఈ దినము ఈ గడియ ఈ నిమిషము ఈ క్షణం వరకు వాళ్ళు ఎట్లా ఉన్నారు దేవుని సత్యంలో ఉన్నారా లేరా అది చూడాలా నువ్వు వివేచించాలా అందుకే కదా ప్రతి ఆత్మను నమ్మక ఆ ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించమన్నాడు నువ్వు పరీక్షిస్తున్నావా ఎక్కడ నువ్వు గుడ్డిగా నమ్ముతున్నావు కాబట్టే మొత్తము గొడ్రాల్లాగా అయిపోయినరు దేవుని బిడ్డలు జీవం లేని శవాల్లాగా అయిపోయినరు నదులాలాగా ఎండిపోయి మోడుబారిపోయే జీవితాలాగా తయారైండ్రు చూడండి ఎందుకు ఆయనకి దుఃఖం వస్తుంది పరిశుద్ధ ఎందుకు దుఃఖపడతాడు ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రికలో ఉంది ఎందుకు దుఃఖపడతాడంటే మీకు రక్షణ ఇచ్చిన ఆయన ప్రతి విషయం మీకు ఇవన్నీ ఆయన చెప్పలేదా ఆయన మీకు బోధించలేదా ఎట్ల జాగర్తగా మీరు కలిగి ఉండాలా ఎట్లా మీరు అంత్యదినాల్లో కాపాడుకోవాలా మీ రక్షణని మీరు పరిశుద్ధతను మీరు ఎట్లా చివరి వరకు ఉండాలా ఇవన్నీ ఆయన భద్రపరిచి ప్రతిదీ మీకు సూచక అన్ని చెప్పిపోతే జాగ్రత్త నువ్వు నువ్వు నిర్లక్ష్యంగా జీవించినావా లేదా ఆయన దుఃఖపడడా చూడండి పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడా లేదా కాబట్టే చూడండి ఎందుకు దేవుడు దుఃఖపడతాడంటే వీళ్ళు వీళ్ళు చెరిపేస్తున్నారు అంటే నీ పవిత్రతను నీ పరిశుద్ధతను చూడండి దేవునిలో వెలిగించిన నిన్ను ఆర్పేస్తున్నారు నీ ని పరిశుద్ధతని అపవిత్రత చేస్తున్నారు ఆయన ఉగ్రత నీ మీద పడేలాగా చేస్తున్నారు ఎందుకు వాళ్ళకి ఉగ్రత అనేది కునికి నిద్రపోదు ఎవరైతే ఈ అబద్ధ బోధకులకి అబద్ధ ప్రవక్తలకి వాళ్ళ వెంట నడిచిన వాళ్ళకి చూడండి ఉంది ప్రవర్తన గ్రంథంలో దేవుని వాక్యం ఎందుకు చెప్తున్నానంటే ఈ దినమైన నీ కన్నులు తేటగా కనబడాలా నువ్వు గ్రహించాలా చూడాలా ప్రతి మనిషిని నువ్వు వివేచించాలా ప్రతి ఆత్మను నువ్వు పరిశీలించాలా పరీక్షించాలా ఎందుకంటే నువ్వు నేను మనము ఆ గడియకు వచ్చినాం కాబట్టి దేవునికి ఎదుర్కోవడానికి దగ్గరగా ఉన్నాం కాబట్టి ఈ గడియల్లో భయంకరంగా భ్రష్టత్వం వస్తుంది మనుషులు అహంకారంతో స్వార్థంతో ధనాపేక్షతో దురాశతో గర్వంధులు అయిపోతారు చూడండి బింకములాడు వాళ్ళగా అయిపోతారు భయంకరంగా జీవిస్తారు ఈ కాలంలో ఈ గడిలో కానీ నువ్వు ఎట్లా వాళ్ళని చూడగలవంటే నీ నేత్రాలకు తేటగా కనబడాల ఆ బోధించే బోధ దయ్యాల బోధ ఏ బోధ ఆదరణకరంగా నీకు చెబితే చూడండి నిన్న ఒక బ్రదర్ చెప్తుంటే దేవుడు మాట్లాడండు ఆ బ్రదర్ ద్వారా ఇద్దరు బిడ్డను చంపుకుంటే అంత కమ్మగా వా అట్లా చెప్పి మోసపరుస్తారు దేవుని వాక్యం నీకు తీయగా వచ్చి చెబితే నువ్వు నమ్మి మోసపోయినావనుకో నీ పరిస్థితి ఇంకా అంతే తీయగా చెప్పినా చేదుగా చెప్పినా అది కఠినంగా వచ్చినా అది హెచ్చరికగా వచ్చినా అది గద్దించేలాగా వచ్చినా బుద్ధి చెప్పేలాగా వచ్చినా ఏ రీతిగా అయినా నువ్వు మాత్రము ఆ ఆత్మను పరీక్షించు ఆత్మను పరీక్షించకపోతే నువ్వు మోసపోతావు ఎందుకంటే మన ప్రభువు కూడా హెచ్చరికనే చేసిండు నోహావ కాలంలో ఆయన ఆత్మ రూపిగా చెరసాల వాళ్ళ దగ్గరికి వెళ్ళి హెచ్చరిక చేసిండు ఆయన ఎంతగానో హెచ్చరించినా వాళ్ళు ఎవరు ఇష్టానుసారంగా జీవించిండ్రు కానీ ఆయన కోపం వచ్చినప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమైపోయింది చూడండి ఎందుకు మన ప్రభువు హెచ్చరిక ఇస్తాడంటే గాడి దప్పిపోయిన నీవు చూడండి నీకు గమ్యమే లేని నీకు హెచ్చరికనే చెప్తాడు ఎందుకంటే ఆ హెచ్చరికని నువ్వు దాటిపోతే నీ పరిస్థితి ప్రమాదంలో పడిపోతది చూడండి నీ ప్రాణానికి రక్షణ ఉండదు ఆయన నిన్ను కాపాడుకున్నాడు అందుకే జగత్తి పునాది వేయబడక మునిపే ప్రేమలో ఏర్పరుచుకున్నాడు అందుకే నీకు ఆయన హెచ్చరిస్తుంటాడు గద్దిస్తుంటాడు బుద్ధి చెప్తుంటాడు శిక్షిస్తుంటాడు ఇవన్నీ నువ్వు వినకపోతే ఆయన ఉగ్రత చూపిస్తాడు అది ఇంకా నీకు లాస్ట్ చివరి గడియాది మనకి అది చివరి అవ గడి అంతే కాబట్టి మన ప్రభు మనల్ని హెచ్చరించిన గద్దించిన బుద్ధి చెప్పినా మనల్ని ఆయన ఏమి చేసినా ఆ ఆత్మ దేవుని సంబంధమైనదా కాదో పరీక్షించి నీ జీవితంలో ఆ వాక్యాన్ని స్వీకరించాలా చూడండి విన్ని వారినే చెరుపుటకు వీళ్ళ పని అంతే చెరపడమే అంటే నిన్ను అపవిత్రుని చేయడమే సత్యంలో నుంచి నిన్ను మళ్లించి కల్పన వాక్యాలు చెప్పడమే దయ్యాల బోధ ఇది దేవుని బోధ కాదు చూడండి రెండో పేత్రకు రాసిన పత్రిక రెండో అధ్యాయము పద్దెనిమిదో వచనంలో ఏముందో చదువుతున్నాను రెండో పేతృకు రాసిన పత్రిక రెండో అధ్యాయము పద్య వీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశలు గలవారై తప్పు మార్గంందు నడుచు వారిలో నుండి అప్పుడే తప్పించుకునిన వారిని ఓకిరి శ్రేష్ఠుల చేత మరలా గొలుపుచున్నారు చూడండి వ్యర్థమైన డంబపు మాటలే కదా అవి వాటిలో జీవం లేదు కదా కల్పనా వాక్యలో ఏ జీవం ఉంది ఆయననే మార్గము ఆయననే సత్యము ఆయననే జీవము అవి కాదనిపోతే ఈ వ్యర్థమైన మాటలు జీవపు డంబపులు అంట మాటలు పలుకుచు వ్యర్థమైన మాటలే కదా ఆ మాటలు విని నీ ఆత్మీయతను పోగొడుతున్నారు నీ పరిశుద్ధతను పోగొడుతున్నారు చూడండి నిన్ను విశ్వాసంలో భ్రష్టులు చేస్తున్నారు నిన్ను పాపానికి చూడండి ఆయన ఉగ్రత నీ మీద వచ్చేలాగా చేస్తున్నారు ఈ అబద్ధకులు వేషధారకులుగా ఉన్న ఈ బోధకులు కాబట్టి వీళ్ళు వ్యర్థమైన మాటలు పలుకుతుంటే అవి నీకు మధురాతి మధురమైన రమ్యమైన మాటలైనవి ఎందుకంటే నువ్వు గుడ్డిగా నమ్మినావు కదా ఆత్మను పరీక్షించలా వివేచించలే నువ్వు వాడు నీకు కల్పనా మాటలు చెప్తే కల్పించి కథలతో చెప్తే ఆ కథ నీకు ఎంత తీయగా ఉంది ఎందుకు మోసపరిచేది అట్లనే చేస్తుంది చూడండి మోసపరిచే ఆత్మ ఏం చేస్తుంది మధురాతి మధురంగానే చెప్తుంది ప్రభు ఈ పండు తినొద్దు ఇది తింటే ఆయన హెచ్చరికగానే చెప్పిండు ఆ పళ్ళం తినొద్దు అని చెప్పిండు మీకు అట్లా చెప్పిండా ఎట్లా చూడండి మోసానికి మన ప్రభు ఏదైనా ఇది చేస్తే ఇది మీకు కరెక్ట్ కాదనే హెచ్చరిస్తాడు కానీ మోసం అట్లా కాదు ఏం ఈసారికి తినేద్దాము ఈ రోజు ప్రార్థన పోపోతే ఏమైంది ఈ రోజు ప్రేయర్ చేసుకోకపోతే ఏముంది ఆ ఈ బ్రదర్ మన బ్రదరే కదా మనతో సహవాసుకుడే కదా ఓ ఆయన ఇరవై సంవత్సరాల నుంచి మంచి సేవ చేస్తుండడు ఆయన బైబుల్ జ్ఞానం తెలుసు ఎట్లా పోతారు ఇది మోసపోవడం అనమాట గొర్రె కషాయవన్నీ నమ్ముద్దు కదా ఆ గొర్రెలు కూడా నమ్ముతున్నాయి లేదా తోడేలని ఇట్లా నమ్మి మోసపోతున్నారు క్రైస్తవులు ఎందుకు మన కదా అంటే చూడండి సమర్థించుకోవడం అనమాట సమర్థించుకుంటే ఎవరికి నష్టం నీకే నష్టం కదా నువ్వే చెరిపి నువ్వే విశ్వాసంలో భ్రష్టుడు అవుతున్నావు చూడు నీవే ఎండిపోయిన నేలలాగా అయిపోతున్నావు నీవే జలము సరసు ఉంది గాని దాంట్లో జలము లేదు చూడు సీతాకోక అవ్వాల్సిన నువ్వే చూడు నీ రెక్కలు విరుచుకొని నువ్వు ఉండిపోయినావు అక్కడే ఉండిపోయినావు ఎంత కాలమైనా నీ రెక్కలు లేకపోతే ఎక్కడికి ఎగురుతావు అందుకే వాడు ఏం చేస్తుండు నీ ఆత్మీయ రెక్కలను విరిచి కొట్టేస్తుండు లేకపోతే నీకు రెక్కలు ఎక్కడొస్తాయి నీకు జీవం ఎక్కడొస్తుంది వాడు ఏం చేస్తుండు ఆ రెక్కలు కత్తి పట్టుకుని రెండు రెక్కలు కొట్టేసిండు నువ్వు అక్కడే పడిపోయినావు వాడి ఎదుట ఎంత ఎగరాలన్న రెక్కలు లేకపోతే ఎట్లా ఎగురుతారు ఈరోజు క్రైస్తవులందరూ ఇట్లనే అయిపోయిండ్రు ఎందుకు పక్షి రాజుల రెక్కలు చాపి ఎగరాల్సిన వాళ్ళంతా చూడండి ఆ రెక్కలన్నీ వాడు విరిచేసిండు మంచిగా చూడండి కనాల్సిన వాళ్ళంతా ఈ రోజు ఏమైపోయిండ్రు గొడ్రాల లాగా మంచిగా ఫలాలు ఇచ్చే చెట్లు లాగా అవ్వాల్సిన మోడిబారిపోయి పలింపలేని చెట్లు లాగా అయిపోయినారు చూడండి ఎందుకు ఇట్లా అయిపోయినారు అంటే చూడండి వీళ్ళని ఆశ్రయించడం వల్లనే జీవం గల దేవుణ్ణి విడిచిపెడితే నీకు జీవం ఎక్కడొస్తుంది చూడండి కాబట్టే నీ ఆత్మీయ స్థితి ఎంత పతనమైపోయిందో కన్ను తెరిచి ఇప్పుడన్నా చూడు నీ కన్నులకు ఉన్న స్వస్థతని అడిగి ఆయన స్వస్థపరిచే దేవుడు ఆయన గాయముల్లోనే నీకు స్వస్థత ఉంది నీ కన్నులను స్వస్థపరచుకొని ఇప్పుడన్నా నీ ఆత్మీయ స్థితిని చూసుకో ఎంత ఘోరంగా ఉందో జాగ్రత్త పడు రక్షించుకుంటావు కాపాడుకుంటావు లేదంటే నిన్ను కాపాడడం నన్ను కాపాడడం మనల్ని కాపాడడం ఎవరి వల్ల కాదు ఎందుకు చూడండి నీ నేత్రాలకు ఇప్పుడైనా స్వస్థత తెచ్చుకో నువ్వు ఎట్లా చిక్కబడిపోయి ఎంత మంచిగా మోసపోతున్నావో ఇప్పుడన్నా నువ్వు జ్ఞానంతో దేవుణ్ణి వివేచంతో అడుగు గుడ్డిగా నమ్మకు ఇది క్రైస్తవ జీవితం మోసపోవడానికి ఒక గడియజాలు ఒక నిమిషం జాలు నువ్వు అనుకోవచ్చు ఇరవై ఏళ్ళ నుంచి బైబుల్ అంతా చదివిన బైబిల్లో తరిపి అలాంటి దేవదూతలే మోసపోయిండ్రు నిత్యము ఆయనని ఆరాధించే దేవదూతలే మోసపోతే వాళ్ళని తీసుకొచ్చి తండ్రి ఆ పాతాళంలో బిల్లములో త్రోసివేసి తీర్పు తీర్చడానికి వాళ్ళని పెట్టిండు దేవదూతలే పాపం చేసిండ్రు నువ్వు నేను ఎంత మనమెంత మనం ఏ పాటి గనులం చెప్పండి దేవుని కడ ఆయన దూతలే మోసపోయిండ్రంటే నువ్వు నేను మనం ఎంతటి గనులం కాబట్టి ఎవరు మోసపోయిండ్రు ఇవన్నీ నువ్వు ఎట్లా అందుకే ఆయన చెప్పింది ప్రతి ఆత్మను నమ్మొద్దు పరీక్షించమని ఎందుకు చెప్పిండు నువ్వు పరీక్షిస్తున్నావా ఈ దినం నువ్వు పరీక్షించుకోకపోతే నువ్వు ఎట్లా కాపాడుకుంటావు నీ ఆత్మీయస్థితి ఎట్లా అభివృద్ధి పొందుతుంది గుడ్డిగా నమ్మితే మోసపోతావా లేదా కాబట్టి చూడండి రెండో పేత్రుకు రాసిన పత్రిక రెండో అధ్యాయము పనులు తామే భ్రష్టత్వమునకు దాసులై ఉండి అట్టి వారికి స్వతంత్రమిత్తుమని చెప్పుదురు వీళ్ళే భ్రష్టులు వీళ్ళలో జీవం లేదు వీళ్ళే అపధికులు మోసగాళ్ళు వీళ్ళు చూడండి క్రూరమైన తోడేళ్ళు వీళ్ళు గర్జించే సింహాలు వీళ్ళు వాళ్ళే భ్రష్టులు ఆ భ్రష్టులకు దాసులై ఉండరు అపవాదికి చిక్కబడిన వీళ్ళు ఏం చెబుతున్నారు అట్టి వారికి స్వతంత్రం ఇస్తారంట వీళ్ళలోనే జీవం లేదు మేము మీకు జీవం ఇస్తామని చెప్తారు మేము మీకు రక్షణ ఇస్తామని చెబుతారు మేము మీకు స్వస్థతనిస్తామని చెప్తారు చూడండి వాళ్ళే భ్రష్టత్వంలో ఉన్నారు వీళ్ళేం చెప్తారంట ఇతరులకు స్వతంత్రం ఇస్తారంట అట్లా ఉంది కాలం అలాంటి గడియలు నువ్వు నేను మనం ఉన్నాం కాబట్టి చూడండి ప్రభు స్వతంత్రం యుద్ధం ఒకడు దేని వల్ల జయింపబడ్నవు దానికి దాసుడగును కదా లోకంలో ఉన్నవాడు ఈ లో నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడు అంటే గొప్పవాడు జయిస్తాడంటే నీలో ప్రభు ఉంటే నువ్వు అన్నీ జయిస్తావు అదే నీలో ఏముంది దుష్టుడు భ్రష్టత్వం ఉంటే నువ్వు ఎట్లా జయిస్తావు నువ్వు దానికి దాసుడు కాబట్టి ఈ అబద్ధ ఈ అబద్ధ ఈ దయ్యాల బోధాలు చెప్పేవాళ్ళకి కల్పనా వాక్యాలు చెప్పేవాళ్ళకి చూడండి నమ్మించి మోసపరిచి క్రూరంగా తినే వాళ్ళకి చెక్కినావు కాబట్టి వాళ్ళకి నువ్వు దాసుడు ఎందుకు భ్రష్టత్వంలో ఉన్న వాళ్ళకి నువ్వు దాసుడు అయినావు గాని జీవం గల దేవుడికి నువ్వు దాసుడు అవలా ఆయన వాక్యాన్ని తృణీకరించి వెళ్ళిపోయినావు ఆయన సత్యం నుంచి విడిచిపెళ్లడం అంటే ఆయన మార్గం నుంచి వెళ్ళిపోవడం అంటే ఆయనను కాదని నువ్వు వెళ్ళిపోయినావు కాబట్టే చూడండి వీళ్ళకి చిక్కినావు ఇంకా రెండో తిమోతికి రాసిన పెద్దగా చూడండి రెండో తిమోతికి రాసిన పత్రిక రెండో అధ్యాయంలో పదాలు వచ్చిన ప్రభు ఏం చెబుతుండే రెండో తిమోతికి రాసిన పత్రిక రెండో అధ్యాయం పదాలు అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడై ఉండము అట్టి మాట్లాడు మరీ ఎక్కువగా భక్తిహీనులగుదరు చూడండి అపవిత్రమైన వట్టి మాటలు అపవిత్రతే కదా దయ్యాలు అవి పరిశుద్ధత కలిగిన కావు కదా బోధకులు పరిశుద్ధత కలిగిన వల్ల పరిశుద్ధత కలిగిన వాళ్ళు ఎవరు జీవం గల సత్యాన్ని ప్రకటించిన వాళ్ళు పరిశుద్ధత కలిగిన వాళ్ళు వీళ్ళ అపవిత్రులా కాదా ఆయన వాక్యాన్ని తృణీకరించి బోధించే వాళ్ళు ఎవరైనా కాదా చూడండి వట్టి మాటలు అందులో ఏ జీవము లేదు నువ్వేమో గొరెలాగా పోతున్న వానడానికి ఆ గుంపులో ఉండి ఆ సావాసంలో ఉండి నువ్వేదో మంచిగా వాళ్ళు ఏదో వాళ్ళ వల్ల నీకేదో మంచిగా ఆత్మీయ ఎదుగుదల వస్తుందని నువ్వు గ్రుడ్డిగా పోతున్నావు కానీ ప్రభు ఏం చెబుతాడు అవి వట్టి మాటలే ఆ మాటలు నిన్ను బలపరచవు ఆ మాటలు నిన్ను విశ్వాసంలో అభివృద్ధి చెయ్యవు ఈ కవడవరి కాలంలో ఆయన ఉగ్రత దినాల్లో ఆయన రాకడ సమయంలో నిన్ను కాపాడలేవు ఎందుకంటే నీలో నిరీక్షణ ఉండదు ఎందుకంటే వట్టి మాటలు అందులో జీవము లేదు నువ్వేమైపోయినావు వాటికి దగ్గర జీవం వల్ల దేవుణ్ణి విడిచిపెట్టి ఇప్పుడు ప్రభు ఏం చెబుతుడు అపవిత్రమైన వట్టి మాటకులకు విముఖుడై ఉండుము వాటికి దూరంగా ఉండు అట్టి మాట్లాడు వారు ఎక్కువ భక్తిహీనులగుదురు ఇలాంటి బోధలో నువ్వు చూడండి నువ్వు భక్తి ఉండదు అందుకే ఎందుకు ప్రభు చెప్పిండు విశ్వాస భ్రష్టు లగుదురంటే వాక్యమే లేకపోతే నువ్వు ఎట్లా బలపడతావు ఎట్లా అభివృద్ధి పొందుతావు ఎట్లా నువ్వు కాపాడుకుంటావు నీకు విశ్వాసం ఎట్లా వస్తది ఈ దేవుని వాక్యం వలనే వస్తుంది ఆ మాటలు ను వినటవలనే విశ్వాసం వస్తుంది కానీ నీలో విశ్వాసము రావాలంటే చూడండి నువ్వు జీవం గల దేవుణ్ణి ఆయనని వెంబడించకుండా వట్టి మాటలు చెప్పే అపవిత్రులైన దయ్యాలను నువ్వు ఆశ్రయిస్తే నీలో జీవం ఎక్కడొస్తుంది చూడండి మన ప్రభు ఏం చూస్తుండ్రు అట్టి మాటలాడు వారి మరీ ఎక్కువగా భక్తిహీనులగుదరు వాళ్ళని వెంబడించిన నువ్వు వాళ్ళకి దాసుడులుగా ఉన్న నీ పరిస్థితి భక్తిహీనత అయిపోతుంది నీ ఆత్మీయ స్థితి దిగజారిపోతుంది కాబట్టి క్రైస్తవులందరూ ఆత్మీయంగా చచ్చిన శవాల్లాగా పడిపోయి ఉన్నారు జీవం లేదు ఈ సంఘంలో ఎక్కడ జీవం లేదు ఎందుకు ఆ జీవంగల గల దేవుని మాట వీళ్ళందరూ తృణీకరించి మతపరంగా ఆచార బద్ధకంగా కల్పనా వాక్యాలు చెప్పుకుంటూ ఇష్టానుసారంగా బోధించుకుంటూ వాళ్లకు వాళ్ళు బోధకులను ఏర్పరచుకుంటే జీవం ఎక్కడుంటది జీవము ఆయన దగ్గర ఉంటుంది ఆయన ఉంటేనే నీలో జీవం ఉంటది అప్పుడు నువ్వు ఫలిస్తావు ఆయన మాట్లాడితే సముద్రంతో జలంతో మాట్లాడితే అది ఎంతగా ఫలించింది ఆ మాట సముద్రం వినింది కాబట్టి అది ఫలించింది నువ్వు కూడా వింటే ఫలిస్తావు వినకపోతే ఎట్లా ఫలిస్తావు నువ్వు అందుకే మూడు బారిపోయిన జీవితాలు అయిపోయినాయి చూడండి ఏమిటేముంది ఇక్కడ రెండో త్రిమూతికి రాసిన పత్రిక రెండో అధ్యాయం పదిహేడు వచ్చిన కొరుకు పుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును వారిలో హుమనైనను ఫీలవుతూను ఉన్నారు చూడండి కొరుకు పుండ్ అంట ఒక సుగర్ వచ్చి ఒక గాయం అయితే ఆ పుండు ఏం చేస్తుంది ఆ కాలంతా తినేస్తుంది ఇళ్ళ బోధ కూడా నీ హృదయంలోకి వచ్చింది అనుకో నీ మొత్తం పరిశుద్ధతని తినేస్తుంది నిన్ను దిగజారుస్తుంది ఆత్మీయంగా నిన్ను అపవిత్రపరుస్తుంది నీలో పరిశుద్ధత ఉండదు ఎందుకంటే అవి నిన్ను కొరికేస్తున్నాయి నీ ఆత్మీయతని చూడు ఆ తోడేలు ఏం చేస్తున్నాయి కొరికేస్తున్నాయి కానీ నువ్వు మాత్రం ఇంకా గ్రహించుకోలేకపోతే నీ కళ్ళకి అవి ఇంకా తేటగా కనపడుచున్నదని పౌలుకు కనపడుతుంది ఇప్పుడు నీకు నాకు మనకు కూడా కనపడకపోతే చూడు నిన్ను అవి తినేస్తాయి ఈ చూడు కొరుకు పుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును కాబట్టే కదా అబద్ధ ఎంత విస్తారంగా సర్వలోకానికి వెళ్లి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని దేవుడు మన తండ్రి చెప్తే ఆ మాటలు పోలేదు ఏ మాటలు పోయినాయి చూడండి కొరుకు వ్యర్థమైన వట్టి మాటలు విస్తారంగా ప్రాకినాయి ఆయన జీవం పోలేదు వీళ్ళ మాటలు పోయినాయి కాబట్టే అందరూ ఏర్పరిచిన వాళ్ళంతా అబద్ధ బోధకులు ఆశ్రయించి వాటిలో బ్రతుకుతున్నారు కానీ వాళ్ళు చచ్చిన శవంలాగా ఉన్నారని చూసుకోలేకపోతున్నారు చూడండి ఎందుకు ఆత్మీయంగా వాళ్ళు అంతగా దిగజారిపోయినరు ఎందుకంటే జీవం గల మాటలు లేవందులో వట్టి మాటలు ఏమొస్తుంది బలం ఇస్తుందా విశ్వాసం అభివృద్ధి అవుతుందా కాబట్టే కదా ఈ ఉగ్రతకి తల్లడిల్లిపోతున్నారు క్రైస్తవులు చూడండి కొరుకు పండు పునరు పునరుద్ధానమును గతించినని చెప్పుచు సత్యము విషయము తప్పిపోయి కొందరి విశ్వాసమును చెరుపుచున్నారంట కాబట్టే కదా ఆయన వాక్యాన్ని త్రుణీకరించి ఆయన సత్యంలో మార్గంలో జీవం లేని వాళ్ళు తప్పిపోయి వీళ్ళ పనేదో చూసారా కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు నీ ఆత్మీయతను చూడండి నీ పరిశుద్ధతను దేవుని పట్ల నీ విధానాన్ని ఏం చేస్తున్నారు చెరిపివేస్తున్నారు దుర్మార్గులు వీళ్ళు నువ్వేం చెయ్యాలా వాళ్ళని నీ పాదాలతో అనగదొక్కాలా మలాఖీ గ్రంథం నాలుగో అధ్యాయంలో ఉంది వీళ్ళ దుర్మార్గులు నువ్వు దేవుని నమ్ముకున్న బిడ్డవి ఏం చెయ్యాలా నీ పాదాలతో వాళ్ళు ధూళి లాంటి వాళ్ళు వాళ్ళని నువ్వు అనగదొక్కాలా అనగదొక్కుతున్నావా వాళ్ళకి దాసోహం అవుతున్నావా నీ ఆత్మీయ స్థితి నా ఆత్మీయ స్థితి మన ఆత్మీయ స్థితి ఎట్లా ఉందో ఒకసారి వీళ్ళు ఏం చేస్తున్నారు కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు ఎందుకు చెరుపుతున్నారు వీళ్ళు సత్యము విషయమై తప్పిపోయిన గొరెలు వీళ్ళు కాబట్టి చూడండి అట్లాంటి బోధన మనం ఆశ్రయించొద్దు ఈ జీవము దేవుణ్ణి నువ్వు వెంబడించాలా ఎందుకు నేను చెప్తున్నాను పదే పదే లేఖనాలు పరిశీలించాలంటే ఇవి నువ్వు పరిశీలించకపోతే పరీక్షించకపోతే చూడు నువ్వు ఇవి ఇవి జ్ఞానించి వివేచించి అర్థం చేసుకోకపోతే నిన్ను నువ్వు ఎట్లా కాపాడుకుంటావు ఈ గడియ ఈ గడియలు అన్ని భయంకరమైన ఘడియలు చూడండి నెక్స్ట్ మంత్ జనవరి తర్వాత నుంచి ఎంత భయంకరంగా ఉంటుందో అట్లాంటి రోజుల్లో చూడండి చెప్తారు టీవీలో ఆ ఇంకా ఇప్పుడు నువ్వు చూసిన భయంకరమైన మాటల ఈ నెక్స్ట్ ఇయర్ జనవరి తర్వాత నుంచి మాటలు చూస్తే నువ్వు ఇంట్లో నుంచి కూడా బయటికి వెళ్ళలేవు అంత భయంకరమైన వార్తలు వింటావు అప్పుడు ఎట్లా నీలో విశ్వాసం ఉంటుంది చెప్పు నువ్వు ఎట్లా కాపాడుకుంటావు భయపడుతూ ఇంట్లోనే ఉండిపోతావా చూడండి మనుషులు ఎట్లా అయిపోతారంటే నెక్స్ట్ ఇయర్ మొత్తం చూస్తే బలహీనులు అయిపోతారు చచ్చిపోయిన శవాల్లాగా పడిపోతారు కుప్పల కుప్పలుగా అవి నువ్వు న్యూస్ లో చూసి నువ్వు ఇంట్లో భయపడుతూ నేను ఇంట్లో భయపడుతూ కూర్చుంటామా ఎందుకు భయపడతా కూర్చుంటామా చూడండి నువ్వు విశ్వాసం నీకు ఇచ్చేదే మన ప్రభు నువ్వు ఆయన లక్ష్యం ఉంచకుండా దయ్యాల మాటలు వట్టి మాటలు వాళ్ళు సత్యంలో తప్పిపోయినారు వారిలో ఏ జీవం లేదు చూడండి వాళ్ళ విశ్వాసాన్ని చెప్పుచున్నారు ను విశ్వాసంలో చెరపబడినావనుకో ను ఇంకా నీ ప్రతి నిమిషం నువ్వు భయంగా జీవించాలా ఇంకా ముందు ముందు రోజుల్లో ఇంకా కొన్ని నెలల తర్వాత ప్రతి నిమిషం ప్రతి క్షణం నువ్వు భయంతోనే బతుకుతావు అట్లాంటి గడియలు రాబోతున్నాయి కాబట్టి నీలో విశ్వాసం ఉండాలా లేదా అందుకే లేఖనాలు పరిశీలించు పరీక్షించు ఆయన ఎందు ప్రాధేయపడు దుఃఖపడు ఏడ్చుని పాపాలు ఒప్పుకో క్షమించమని కనికరము పొందుకో ఆయన క్షమాపణ పొందుకో ఆయన ఆత్మను పొందుకుంటే అప్పుడు అర్థమవుతుంది నీ కళ్ళు తేటగా కనబడతాయి నీకు తేటగా ఆయన ఆత్మ లేకపోతే నీ కళ్ళకు తేటగా కనబడటము అది అసాధ్యము నువ్వు విశ్వాసంలో స్థిరంగా నిలబడడం కూడా అసాధ్యమే ఎందుకంటే పరిశుద్ధాత్ముడు మనల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు ఆయననే నడిపిస్తాడు ఈ దయ్యాలు బోధలు కాదు ఈ వట్టి మాటలు కాదు నేను సత్యంలోకి నడిపించేది కాబట్టి ఆయనని మనం కలిగి ఉండాల చూడండి చూడండి రెండో తిమోత్తికి రాసిన పత్రిక రెండో అధ్యాయం ఇరవై మూడో వచనంలో నేర్పులేని మూడుల విత్కారములను జగడములను పుట్టించిన ఎరిగి అట్టి వాటిని విసర్జించము రెండో తిమోతికి రాసిన పత్రికలో మూడో అధ్యాయం వైద్యుడు పైకి భక్తి వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించిన వారై ఉందరు ఇట్టి వారికి విముఖుడయి ఉండము పైకి గొర్రెనే అది చూడండి నీ కళ్ళ ముందు అది గొర్రెలాగానే ఉంటది కానీ దాంట్లో ఏ శక్తి లేదు నిగు బోధించే బోధకుడు కూడా నువ్వు ఎవరైతే మంచి వెంబడిస్తున్న వాళ్ళు కూడా పైకి బత్తిలాగానే ఉంటారు గొర్రెలాగానే నీకు చూడని గొర్రెనే కానీ అది క్రూరమైన తోడేళ్ళు అట్లనే ఆ తోడేళ్ళకి ఏ శక్తి ఉంటుంది చూడండి శక్తిని ఆశ్రయించని వారి ఎందరు ఎందుకంటే వాళ్ళలో భక్తి లేదు సత్యము లేకపోతే నీకు భక్ నువ్వు ఎట్లా భక్తిహీనుడు భక్తిహీనుడు అవుతావా లేదా నీలో భక్తి ఎక్కడ నీలో విశ్వాసం ఎక్కడ దేవుణ్ణి విడిచిపెడితే దేవుణ్ణి విడిచిపెట్టి దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి దయ్యాలను లక్ష్యం ఉంచితే నీకు సత్యం ఎక్కడ జీవం ఎక్కడ అందుకే ప్రభు ఏం చెప్తుడు చూడండి ఇట్టి వారికి విముఖుడై వీళ్ళకి దూరంగా ఉండు అప్పుడే నువ్వు కాపాడుకుంటావు నిన్ను నీ కుటుంబాన్ని నన్ను నా కుటుంబాన్ని మన సేవకులను అందరిని మనం కాపాడుకుంటాం ఎందుకు వీళ్ళని ఆశ్రయిస్తే మనం కాపాడుకోలేము చూడండి వాళ్ళని ఆశ్రయిస్తే వాళ్ళు విశ్వాస భ్రష్టులగితే వాళ్ళు పాపంలో ఉంటే ఆయన ఉగ్రత వచ్చేది అవిధేయులత అవిధేయత కలిగిన వారి మీదకే వీళ్ళ అవిధేయతగా ఉంటే నువ్వు నేను మనం ఎంత ప్రార్థించినా వాళ్ళని ఎట్లా కాపాడుకుంటాం చూడండి అవిధేయతతో చూ జీవించిన వాళ్ళు ఆయన ఉగ్రతకి వాళ్ళు కరెక్ట్ పర్సన్స్ అయితే నువ్వు నేను ప్రాధాయపడితే అది ఆగిపోతదా చూడండి కాబట్టి ఎందుకు మనం చెప్పాలంటే మనం అందరిని హెచ్చరించాలా అందరికి గద్దించాలా ఇది జీవము దేవుని వాక్యాలు వాళ్ళ వాళ్ళ ఆత్మీయస్థితి ఎట్లా ఉందో ఈ వాక్యాలు ప్రకటించాలా వాళ్ళలో చలనం రావాలా కదలబడాలా వాళ్ళు వాళ్ళ ఆత్మీయస్థితి మార్చుకోవాలా మార్చుకున్న వాడే కాపాడబడతాడు మార్చుకొని వాడు కాపాడబడటం అది అసాధ్యము చూడండి వీళ్ళు పైకి భక్తి వాళ్ళే కాని వాళ్ళలో శక్తి ఏమీ లేదు ఇట్టి వారికి నువ్వు విముఖుడయి ఉండము అదే తిమోతికి రాసిన రెండో తిమోతికి మూడో అధ్యయం ఏంటంటే సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడు పొందలేని చూడండి అవివేక స్త్రీల యొక్క ఇండ్లలో చొచ్చి వారిని చెరపట్టుకొని పోవు వారు వీరిలో చేరిన వారే సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడు పొందలేని చూడండి సత్యంలో లేకుండా దేవుని ఆత్మీయతలో నువ్వు ఎదగకుండా నీ విశ్వాసంలో నువ్వు స్థిరంగా ఉంటే వీళ్ళు ఏం చేస్తారు అవివేక స్త్రీల ఇళ్లలోకి వచ్చి అవివేకమే కదా దేవుని వాక్యాన్ని విడిచిపెడితే వాడు వివేకుడు ఎట్లా అవుతాడు బుద్ధిమంతుడు ఎట్లా అవుతాడు వాడు బుద్ధి లేనివాడు కాబట్టి వీళ్ళు వస్తారు చెల్సా ఆ ఇళ్లలోకి వచ్చి చెరపట్టుకొని పోవడం అంటే నీలోకి వచ్చి నీ దగ్గరికి వచ్చి నీ ఆత్మీయ స్థితిని అంతా చెరిపేస్తారు నేను శరీరకంగా చెప్పట్లేదు ఆత్మీయంగా చెప్తున్నా చెరపడం అంటే నీ యొక్క పరిశుద్ధతని అపవిత్రత చేసేస్తారు వీళ్ళు వీళ్ళు వీళ్ళ పని అది ఎందుకు వీళ్ళకి సత్య విషయమైన అనుభవ జ్ఞానం లేదు కాబట్టి నీ దగ్గరకు వచ్చి నిన్ను చెరిపేస్తున్నారు చూడండి నిన్ను మోసపరుస్తున్నారు నిన్ను అపవిత్రుని చేస్తున్నారు చూడండి నువ్వు జాగ్రత్తగా ఉండు నువ్వు వాక్యం బాగా క్షుణ్ణంగా పరిశీలించు నువ్వు పరీక్షించు ఎన్నే ఎంబ్రే అనువారు వారు మోసేను వీరు చెడు మనసు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదిరించు కాబట్టే కఠినమైన హృదయాలు చెడు మనస్సు అంటే కఠినపరచుకున్న హృదయాలు వాక్యము హెచ్చరికగా గద్దించినా బుద్ధించినా అవన్నీ మర్చిపోయి ఆదరణకరంగా జీవించినారు దురద చెవులు కలిపిన వీళ్ళకి కమ్మగా మంచిగా చెప్తే వింటారు దేవుడు నీకు దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు నువ్వు ఎట్లయినా జీవించు వచ్చి నాకు కానుక ఇచ్చినావంటే నువ్వు వచ్చి ప్రార్థంలో చర్చికి వచ్చినావు అంటే నీ పాప అట్లా చెప్తే అవి ఇలాకి కమ్మగా మధురంగా ఉన్నాయి నువ్వు అపవిత్రుడిగా ఉంటే నీ అవిదేయుతుడిగా ఉంటే ఆయన ఉగ్రత నీ మీదకు వస్తుందని చెప్పినవనుకో కఠినంగా ఉంటుంది నువ్వు కఠినంగా అనుకొని వినకపోతే ఎందుకు ప్రభు చెప్పిండు చెవి గలవాడు ఆత్మసంగములతో చెప్పుచున్న మాట వినుగాక ఆమెన్ అన్నాడంటే నువ్వు అర్థం చేసుకో అది జరుగుతుంది నువ్వు చెవి గల వాడివైతే నీ హృదయంలోకి పోనిచ్చుకొని నీ జీవితాన్ని సరి చేసుకుంటావు ఆత్మ సంబంధమైన వాడివైతే శరీర సంబంధమైన వాడివైతే ఏం చేస్తావు తుడిచిపెట్టి తృణీకరించి పక్కకు వెళ్తావు తర్వాత నీ ఆత్మీయ స్థితి దిగజారిపోతుంది బలహీనం చూడు ఘనహీనమైన పాత్రలాగా నువ్వు బలమైన పాత్ర కాదు ఘనమైన ఘట్టంలాగా అయిపోతావు నీలో ఘనహీనతం అయిపోతావు చూడండి రెండు పాత్రలు ఉంటాయి గనమైన పాత్ర ఉంటది ఘనహీనత పాత్ర ఉంటుంది నువ్వేమైపోతావు తెలుసా ఘనహీనత పాత్ర అయిపోతావు చూడండి ఆయన నువ్వు వారి అవివేకం ఎలాగో తేట అలాగే వీరికి కూడా అందరికీ తేట గనక వీరిక ముందుకు సాగరు చూడండి క్రీస్తు యేసునందు సద్భుక్తితో బ్రతుకుని ఉద్దేశించు వారందరూ హింస నువ్వు నేర్చుకొని రూఢి తెలుసుకున్నవి ఎవరి వలన ఆ సంగతి తెలుసుకొని వాటి ఎందు నువ్వు నిలకడగా ఉండాలా ఇక్కడ ఎఫ్ఎస్ఈలు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఆరో వచనలు ఏం చెప్తున్నట్టే వ్యర్థమైన మాటల వలన ఎవడు మిమ్మల్ని మోసపరచని ఇయకుడి ఇంటి క్రియల వలన దేవుని ఉగ్రత అవిదేయులేని వారి మీదకి వచ్చును కాబట్టి వ్యర్థమైన మాటలంటే అవి మాటలే అందులో జీవం లేదు ఎందుకంటే జీవం గల దేవుణ్ణి కూడా వీళ్ళు తృణీకరించి వెళ్ళిన వాళ్ళు సత్యాన్ని కూడా విడిచిపెట్టి వెళ్ళిన వాళ్ళు కాబట్టి వాళ్ళు జీవం లేని శవాళ్ళ లాంటి వాళ్ళు వాళ్ళు వాళ్ళ మాటలో ఏమీ ఉండదు వాళ్ళ మాటలో నేల ఏమీ ఫలించదు పంటనివ్వదు అది ఎండిపోయే ఉంటది చూడండి అది కనలేని స్థితిలోనే ఉండిపోతుంది జీవం ఉంటేనే కదా అది ఫలించేది కాబట్టి వీళ్ళ మాటలు వినొద్దు మనం వ్యర్థమైన మాటలు మనం ఎప్పుడు వినద్దు ఇట్టి క్రియల వలన దేవుని వాటి మాటలు వింటే దేవుని ఉగ్రత వచ్చేది అవిధేయులైన వారికే ఆయన వాక్యానికి వినకుండా లోబడకుండా జాగ్రత్త ప్రార్థనా జీవితం లేకుండా సత్యంలో లేకపోతే వాళ్ళంతా అవిధేయులు వారే వారి మీదకి ఆయన ఉగ్రత రాబోతుంది కొన్ని నెలల తర్వాత కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలా కనుక ఎఫ్ఎస్ఈ లకు రాసిన పత్రిక ఐదో అధ్యాయంలో ఏడో వచ్చిన ప్రభు ఏమంటున్నట్టే కనుక మీరు అట్టి వారితో పాలివారై ఉండకుడి వాళ్ళ సావాన్ని వాళ్ళ సావాసాన్ని ఇప్పుడైనా విడిచిపెట్టు ప్రభుయే చెప్తున్నాడు వీళ్ళు అంధకర క్రియలు వీళ్ళై వెలుగు సంబంధమైన క్రియలు కాదు కాబట్టి అంధకార క్రియల మీదనే ఆయన ఉగ్రత వచ్చి పడతది కాబట్టి ఏమంటున్నాడు అట్టి వారితో నువ్వేమంటా పాలివారై ఉండకుడి వాళ్ళతో సావాసాన్ని నువ్వు విడిచిపెట్టు వాళ్ళు ఎవరు నీ అన్ననా విడిచిపెట్టు నీ తమ్ముడా విడిచిపెట్టు నీ అక్కన విడిచిపెట్టు వాళ్ళు నీ కుటుంబ సభ్యులా లేదా నువ్వు వాళ్ళ దగ్గర నువ్వు రక్షణ పొందిన ఎవరైనా గానీ అవి వ్యర్థమైన మాటలైతే అందులో జీవము లేకపోతే అందులో సత్యం లేకపోతే విడిచిపెట్టు నా అన్ననే కదా ఈయన నాకు తెలిసిన బ్రదరే కదా నేను ఈయన దగ్గరే రక్షణ పొందినాను కదా ఈయనతోనే నేను నువ్వు సమర్థించుకొని వెళ్ళిపోతే చూడు నువ్వు మోసపోతావు కాబట్టే ఆదా మా వాళ్ళకి మరణం వచ్చింది అప్పుడు దాకా మరణం లేదు ఆ ఫలం తిన్న తర్వాతనే వచ్చింది అంటే దేవుని మాట వాళ్ళు వినకుండా పోతేనే మరణం కొందేచ్చుకున్నారు కాబట్టి ఈ దినం నువ్వు నేను మనం ఎట్లా ఆయన మాట్లాడినప్పుడు నువ్వు సరి చేసుకోవాల క్రైస్తవ జీవితమే దినదినము సరి చేసుకునే జీవితం నీ ఆత్మీయ స్థితిని దినదినము దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు ఎందుకంటే ఆయన పరిశుద్ధత కలిగిన దేవుడు కాబట్టి అది చెప్తా ఉండండి ఆయన ఎందుకు మనం చూడండి సమస్తమైన పరీక్షించి మేలైన దానిని చేపట్టు ఇక్కడ చెప్తున్నాను చూడండి ఒకటో పేతులు ఒకటో అధ్యాయం పదిహేను వచ్చినాను చూడండి కాగా మీరు విధేయులకు పిల్లలై చూడండి ఒకటో పేతులు ఒకటో అధ్యాయం పద్నాలుగు వచ్చిన ఏముందంటే నేను పరిశుద్ధుడినై ఉన్నాను గనక మీరు పరిశుద్ధులై ఉండడని రాయబడి ఉన్నది కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో కుండిన ఆశలు అనుసరించి ప్రవర్తింపగా మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన పరిశుద్ధులై ఉండు చూడండి ఆయన పిలిచింది ఆయన ఎందుకు ఈ లోకానికి రావాలా నీకు పరిశుద్ధత నివ్వాలనే కదా నీ పాపాల నుంచి నిన్ను కాపాడాలనే ఆయన వచ్చిండు ఆయన నిన్ను చూడండి ఆయన మరణంలో పాల్గొంది పరిశుద్ధత కలిగి జీవించాల్సిన నీవు చూడండి విలాంటి వాళ్ళకు చిక్కితే నువ్వు అపవిత్రుడు అయిపోయినావు చూడండి ఎందుకు అపవిత్రుడు అంటే జీవం గల దేవుణ్ణి విడిచిపెట్టినావు నువ్వు ఎందుకంటే లోకంలో ఉన్న బోధకులను దయ్యాలను చూడండి వేషధారణ జీవించే వాళ్ళని ఆశ్రయించినావు వాళ్ళు వట్టి మాటలే చెప్తారు కల్పనా వాక్యాలంటేనే అవి కలిపితాలు అందులో అది నిజం కాదన్నట్టు రుజువు లేదన్నట్టు ఆ పదాల్లోనే ఉంది అర్థం అట్లాంటి మాటలు కబుర్లు కదలు చెప్పి నిన్ను ఏదో ఒక ఉద్రేకంతో రేపెత్తిచ్చి మళ్ళీ చూడండి సముద్రం పొంగినట్టు పొంగిచ్చి మళ్ళీ తుస్సుమని బడాపిస్తారు ఆ దినం మంచిగానే ఉంటది అయ్యో ఈ పాస్టర్ దేవుడు ఈయన ద్వారా సూటిగా నాతో మాట్లాడిండే నిజంగానే నేను కానుకిస్తాను అట్లా చేస్తున్నారు కాబట్టి చూడండి నిన్ను నేను విడవను ఎడబాయనని అన్న దేవుడు నువ్వు నిజంగానే సత్యంలో ఉంటే నిన్ను ఆయన ఎందుకు విడిస్తాడు తల్లి మరిచినా తండ్రి మరిచినా నేను నిన్ను మరవనన్నాడే ఇవన్నీ ప్రవచనాలు ఇవన్నీ ఎప్పుడన్నా నీ హృదయంలో నువ్వు రాసుకున్నావా భద్రపరుచుకున్నావా అవి భద్రపరచుకుంటే ఆ విశ్వాసం నీకు ఉంటుంది నువ్వు మరణ స్థితికి చివరి గడియలో ఉన్నా నేను నన్ను ఆయన ఏమైనా కాపాడుతాడనే బలమైన నమ్మకం నీకుంటుంది ఆయన చిత్తం జరుగుతుందని నమ్ముతావు ఆ విశ్వాసం ఎట్లా వస్తుంది ఈ సత్యంలో ఉంటే వస్తుంది ఆ వ్యర్థమైన మాటల్లో ఏమొస్తుంది నీకు జీవం నీకు బలం ఎక్కడొస్తుంది నువ్వు బలహీనమైన ఘట్టంలాగా అయిపోతుంటివి చూడండి ఎందుకు దేవుడు చెప్తున్నాడంటే ఆయన పరిశుద్ధుడు ఆయన దగ్గర ఉండాలంటే నువ్వు పరిశుద్ధుడు అందుకే ఆయన ఈ లోకంలో జన్మించి నీకు పరిశుద్ధతని ఇచ్చిండు ఆ పరిశుద్ధమైన వస్త్రాలను నీకు ఇచ్చిండు అవి మురికి వాటిని నువ్వు జాగ్రత్తగా కాపాడుకో నీ తెల్లని వస్త్రాలను నువ్వు ఇప్పుడైనా జాగ్రత్తగా కాపాడుకో ఏ మురికంటుతుందో నువ్వు బయటకు వెళుతుంటే ఎక్కడ మరకలు పడుతున్నాయోమో ఆ వస్త్రాల మీద ఎక్కడ బురద పడుతుందేమో ఆ వస్త్రాల మీద చూసుకొని ఆ మరకలన్నీ శుద్ధి చేసుకో చూడండి మన తెల్ల బట్టలు వేస్తే రకరకాలుగా చేస్తారు నిమ్మకాయ ఏదేదో చేస్తుంటారు కదా దాన్ని పోగొట్టడానికి నువ్వు కూడా ఈ వాక్యం ద్వారా ఆ మరకలు పోగొట్టుకో ఆయన ఎందుకు క్షమాపణ పొందు కనికిరము పొందు పోయి ఆయన మీద పడు ఆ బండ మీద ఆ బండ నీ మీద పడకముందే నువ్వు వెళ్ళి ఆ బండ మీద పడు ఆ బండ మీద నీ మీద పడితే చూడండి నువ్వు చూడండి ఎట్లా అయిపోతారు తెలుసా ఈ రాళ్ళు కాని పిండి పిండి అయిపోతావు చూసారా అట్లా అయిపోతావు అట్లనే అయిపోయింది సోదమా గుమ్మర అట్లా భస్మం చేసిండు ఆయన నోహవు కాలంలో కూడా జలప్రయం చెప్పి మొత్తం తుడిచి నిన్ను నన్ను మనల్ని కూడా అట్లా తుడిచి ఇంకా ఎందుకంటే ఆయనకి అవిధేయతగా మనం జీవిస్తేనే ఆయనకి కోపం వస్తుంది ఆయన హెచ్చరించినా గద్దించినా నిన్ను శిక్షించేలాగిన నీ మీద ఎంత చెప్పినా నువ్వు వినకపోతే ఆయనకి కోపం వస్తుంది కాబట్టి మనం జాగ్రత్త కలిగి చూపించాలా ఒకటో దశలోనికి రాసిన పత్రికలో ఐదో అధ్యాయంలో ఒకటే వచ్చిన ఇరవై ఒకటో వచ్చిన ఏముందంటే సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి పరీక్షించాలా ఇప్పుడు పరీక్షించుకోవాలా నీ ఆత్మీయ స్థితి ను వినే బోధకుల స్థితి ను ఉండే స్థావాసం స్థితి ను ఎవరినైతే ఈ రోజు ను గ్రూపుల్లో కానీ నువ్వు వెళ్తున్న సంఘంలో కాని చూడండి నువ్వు ఎవరు బోధ వింటున్నావో వాళ్ళని నువ్వు పరీక్షించాలా ఆ ఆత్మను వివేచించాలా అది ప్రభువు నుంచి కలిగిన ఆత్మ కాదని కాబట్టి పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి ఎక్కడ జీవం దేవుని సత్యం ప్రకటిస్తుందో నువ్వు అక్కడికి రావాలా నా అన్నలు పాస్టర్లను నేను ఈ సంఘంలో ఇరవై ఏళ్ళ నుంచి పోయినాను ఈ పాస్టర్ను ఆ పాస్టర్ను నేను ఈ పాస్టర్ దగ్గరికి వెళ్తే ఈ పాస్టర్ ఏదో ఫీల్ అవుతాడనేమో ఈ గుంపులో ఇరవై రోజుల నుంచి నెల రెండు నెలల నుంచి పది సంవత్సరాల నుంచి ఉన్నాను ఇక్కడికి వచ్చేస్తే వీళ్ళేమో అనుకుంటారని అనుకుంటే ఏంది నీ ఆత్మ నీది నీ ప్రాణం నీది వాళ్ళ ప్రాణాలు వాళ్ళయి చూడు నీకు తెలిసి నీ ప్రాణాన్ని నువ్వు పోగొట్టుకుంటావా అప్పుడు నువ్వు జ్ఞానవంతుడు వా చూడండి మనము అజ్ఞానులమా దినములు చెడ్డవి గనుక అజ్ఞానుల వల్ల జ్ఞానం వల్ల నడుచుకోవడం అంటే ఆయన ఎందుకు ఆ ప్రవచనం చెప్పిండు దినాలు చెడ్డవిగా లేవా కాబట్టి నువ్వు అజ్ఞానంతో నడుచుకోవద్దు వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో ఈ బ్రదర్ ఏమనుకుంటాడో ఇని గుంపుల నుంచి వస్తే వీళ్ళు ఎట్లా వాళ్ళు ఎక్కడ ఎవరు ఎట్లా ఫీల్ అయినా నువ్వు మాత్రం సత్యం గల దేవుణ్ణి వెంబడించాల అందుకే కదా ప్రతి భారమును సులువుగా చెక్కలు అది ఇది కూడా ఒక భారమే కదా ఇంతకాలం కలిసి ఉన్నాము వీళ్ళని విడిచిపెడితే వాళ్ళు ఫీల్ అవుతారేమో వాళ్ళు హట్ అవుతారేమో వాళ్ళలో జీవం లేనప్పుడు నువ్వు ఎట్లా ఫలిస్తావు వాళ్ళలో జీవం ఉంటే వాటిలో అంటు పట్టిన కొమ్మవైతే నువ్వు కూడా ఫలించి ఒక కొమ్మకు నాలుగైదు కాయలన్నా వస్తాయి ఆ చెట్టుకే జీవం లేకపోతే ఆ చెట్టుకు అతుకొని ఉంటే నీకేమొస్తుంది చూడండి నువ్వు ఫలిస్తావా ఫలించలేవు కదా ఫలించే కాడ పోయి కాబట్టి చూడండి ఎందుకు చెప్తున్నానంటే మనము దేవుణ్ణి వెంబడించాలా మన పిలుపు ఒకటే మనమంతా సర్వ లోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలా కాబట్టి చూడండి మనను దెయ్యాలను బోధలను లక్ష్యం ఉంచొద్దు వెద్దమైన మాటలు వినొద్దు జీవం గల దేవుణ్ణి ఆయన మార్గంలో ఆయన సత్యంలో మనం ఉండాలా మన యొక్క ప్రాణాలను మనల్ని మనమే కాపాడుకోవాలా మన విశ్వాసాన్ని మనం బలపరచుకోవాలా ఇవన్నీ జరగాలంటే ఈ తండ్రిని నువ్వు ఈ లేఖనాలను ఇవన్నీ పరీక్షించాలా అప్పుడు మేలైన దానిని నువ్వు పట్టుకొని ముందుకు పోవాలా పరిశుద్ధుడా మహోన్నతుడా ఏ నీకు వందనాలు తండ్రి నీకు స్థుతులు స్తోత్రములు ప్రభా అవును ప్రభా తండ్రి ప్రభా ఈ దినమంతా ప్రభానయన సంగములు గాని ప్రతి ఒక్కరు ప్రభానయన బిడ్డలు కనలేని స్థితిలో ఉన్నారు ఎందుకంటే ఫలాలు రావట్ల చెట్లు ఎండిపోయినాయి ప్రభా ఉన్నాయి జీవం గల చెట్లు కానీ వాటిలో బలం లేదు జీవం లేదు ప్రభా అందుకే ఫలించలేకపోతున్నాయి ప్రభా నేల ఉంది కాని అది మూడు బారిపోయింది కానీ ఆ నేలకి సారం లేదు ప్రభా అంతే ఆ జీవం లేదు ఈ దినం ఉంది ప్రభా నాయన అలాంటి గడియల్లో మేమున్నాము అలాంటి కాలంలో మేమున్నాము మనుషులంతా భ్రష్టాత్వంలోకి పోయే కాలంలో మేమున్నాము కాబట్టి ప్రభా మేము మాత్రం సమస్తమును పరీక్షించిన ఆయన మేలైన దానిని చేపట్టాలా ప్రతి ఆత్మను నమ్మక పరీక్షించాలా అంటే ప్రతి ప్రభా నీ యొక్క వాక్యాన్ని లేఖనాలను అన్నిటిని పరిశీలించాలా పరీక్షించాలా ఎవరి ప్రాణానికి ఎవరి ఆత్మకి వాళ్ళే రక్షకులు ప్రభా కాబట్టి ప్రభా నాయనా ఎవరి ఒట్టి మాటలు మోసపరిచే మాటలతో మేము నమ్మకుండా జీవం గల దేవుడు నీవేపే లక్ష్యం ఉంచు ప్రభా నిన్ను వెంబడించాలా ఆ దినం ప్రభా నాయన తండ్రి మీరు కఠినంగా బోధిస్తే అనేకులు వచ్చి బోధ విన్నారా గాని ఆ యొక్క చివరి వరకు నిలబడిండ్రు ప్రభా ఆ యొక్క పన్నెండు గుమ్మముల లాగా తండ్రి కాబట్టి ఆయన ఈ బోధ వినే వాళ్ళు గాని నిలబడే శేషం తక్కువే ప్రభా నోహు కాలంలో నోహహు కుటుంబమే కాపాడింది లోతు కాలంలో సుధమ గౌరవ కాలంలో లోతు కుటుంబమే కాపాడింది ఈ కాలంలో ఈ చివరి గడిలో ఎంతవరకు ఎవరు వాళ్ళ పిలుపును జాగర్తగా కాపాడుకుంటారు ఎవరైతే ఆ ముద్రలో ముద్రించబడతారో సమస్తము ఎరిగిన దేవుడు నీవే కాబట్టి ప్రభా నాయన మేమంతా పరిశుద్ధత కలిగి జీవించాలా నోహవు తప్పించుకున్నాడు ప్రభా మీ ఉగ్రత నుంచి లోతు తప్పించుకున్నాడు ప్రభా మేము కూడా తప్పించుకోవాలా మా పానాలను మేము కాపాడుకోవాలా మా కుటుంబాలను మేము కాపాడుకోవాలా మమ్మల్ని మేము రక్షించుకోవాలా కాబట్టి ప్రభా నాయన నువ్వు వాక్యం దారాన్ని స్వరం వినిపించినావు ఆ యొక్క లక్ష్మమ్మ ప్రభా నాయన తన మనవడు ప్రభా నా తండ్రి అతని మీద కాపుగా వేసినారు ప్రభ శత్రు సైన్యం ఆయనని ఏదొకటి హాని చేయాలని ఆ సాయిబాబా బ్రదర్ని ప్రభా మీరే రక్షించండి ఆ బాలు నేనైతే ప్రభా ప్రార్థించినాను ప్రభా ఉదయం కాలమే ఆయన చుట్టూని యొక్క అగ్నిని పెట్టినాను ప్రభా ఎవరైతే శత్రు సైన్యమో ఆ ఆయన మీదకి వెళితే వాళ్ళందరూ ప్రభా యొక్క అగ్నిలో ఆహుతయిపోతారు ప్రభా కాబట్టి ప్రభా ఎవరు అక్కడికి వెళ్లకుండా నాయన వాళ్ళందరి హృదయాల కాఠిన్యాన్ని మీరు తొలగించండి వాళ్ళందరినీ కూడా రక్షణ మార్గంలో నడిపించండి నీ బిడ్డల ప్రభాన్ని ఎందుకు నమ్మిక వాళ్ళు విశ్వాసం ఉండి ఏ కీడు తలపెట్టినా మీరు చూస్తూ ఊరుకోరు ప్రభా ఎందుకంటే మీ బిడ్డల పట్ల మీ ప్రేమ అంత గొప్ప దేవుడవు అంత గొప్ప తండ్రివి ప్రభా కాబట్టే ప్రభా మోసే ప్రభా యొక్క జలం యొక్క సముద్రంలోకి వెళ్ళినప్పుడు నీ బిడ్డలను కాపాడుకొని శత్రు సైన్యం మొత్తాన్ని ఆ జలంలో నువ్వు ఆయన కొట్టివేసేసినావు ఎందుకంటే నీ బిడ్డలకు నువ్వు ఎప్పుడు తోడుగా ఉండే దేవుడువి తండ్రి ఆదరణగా ఉండే దేవుడు కాపాడే కాపరివి కాబట్టి నీ బిడ్డలందరినీ ప్రభా మీ రెక్కల నీటిలో కాచి కాపాడమని ఆ సాయిబాబా బ్రదర్ని కూడా ప్రభా మీరే కాచి కాపాడమని తనకి ఎలాంటి కీడు జరగకుండా తన శత్రువులను కూడా ప్రభా మిత్రులుగా మార్చి వాళ్ళందరూ ప్రభా ఆయన రక్షణ మార్గంలోకి నడిపించేలాగున మీరే గొప్ప కార్యం అక్కడ జరిగించి ఆ సిస్టర్ యొక్క దిగులు చింత భారం తీసివేసి ఆమెని ఆమె మనమడని ఆమె కుటుంబ సభ్యులందరినీ ఆమెకి ఎవరైతే కీడు చేయాలనుకున్న వాళ్ళందరినీ కూడా రక్షణ మార్గం నడిపించి వీళ్ళంతా పరలోక రాజ్యంలా ఉండేలాగా మీరే పెద్ద గొప్ప కార్యము సహాయం అలాగే దయచేసి ఆ కృప మీరు చూపించమని నజరేడైన యేసు పరిశుద్ధ నామం పేరుట ప్రార్థించి వేడుకు ఒక్కొక్కరిగా ప్రార్థన చేసిందా పరిశుభ్ర భ తండ్రి మీకు తులులు స్తోత్రాలను అయినా కృపగల దేవ మహోన్నతుడగ్ దేవ మీకే వదనాలు వేసేయ్యా ఈ దినమంతా మీ సాయం చేతి నడిపించిన ఈ మధ్యాహ్న కాలంలో ప్రభావం మా తను మాట్లాడనాలైనా పరపరచిన మీకు వదనాలు ప్రభావ ఎవరు మిమ్మల్ని మోసపరచకుండా చూసుకొని హెచ్చరించినారు ప్రభావ జాగ్రత్తగా చూసుకొని సహాయపడండి ప్రభావ మీ యొక్క కృపలో మనందరికీ జ్ఞాపకం తీసుకొని యథాగ్రతతో మీ భయభక్తులకని జీవించి బిడ్డలు మమ్మల్ని తయారు చేయాలని ప్రార్థిస్తున్నాము నైనా మీరు చెప్పిన ప్రతి పనిని మేము నిర్వహించాల ప్రవాహ నిర్లక్ష్యాన్ని తొలగించండి నేను మహిమానందరమని ప్రార్థిస్తున్నాం అతని శక్తికి మించిన ప్రయాణం కాబట్టి నేను ఈ సంవత్సరంలో ఏ రీతిగా వినీతి సత్యాన్ని ధైర్యంగా ప్రకటించాలా అన్యులకు ప్రకటించాలా దేవ మీ మేము ప్రకటించాలా ఈ రెండు బాధ్యతలు మీరు మాకు అప్పగించినారు కాబట్టి జాగ్రత్తగా పరిశీలించి వాటిని మేము నెలవీ కొనసాగించుకొని లాగా మీ యొక్క పరిశుభాత్మ నడిపి మాకు తెచ్చండి నూతనంగా అభిషేకించండి అయినా ప్రతిరోజు మాకు మీ యొక్క ఆత్మ అభిషేకం అనుగరించి నడిపించమని ప్రార్థిస్తున్నాం శ్రమల కాలంలో మేము ఉంటుండగా ఏ రీతిగా మీ కొరకు జీవించాలా సాక్షాత్గా ముఖ్యంగా గొప్ప జనంకి ఏ ఉపశమనం కల్పించాలా ఆ జ్ఞానమ్మకు మా కుటుంబాలను పోషించండి కాపాడని చుట్టానికి అని చెయ్యండి ఆటం పచ్చుకొచ్చీకటి దురాత్మ శక్తులనిస్తాను బంధించండి ప్రభుగా మేము ఉంటున్న కాలంలో తండ్రి గోప్రవ మనుషులందరూ తండ్రి అక్రమ జీవిస్తున్నారు అనేకల ప్రేమ చల్లారిపోయింది ప్రభావ మనుషులుగా మరి తిరిగి వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసానికి అనుగుణంగా ఉన్నారు ప్రభావ మీరు అటువంటి భయంకరమైన కాలాలు మేము ఉంటున్నాం తరలి ఎక్కడ లేదు ప్రభావ మనుషులు ఆచారాబద్ధంగా జీవిస్తున్నారు స్వార్థపూరితమైన జీవితం జీవిస్తున్నారని ఆయన మన వారికి ఎటువంటి ఏ రీతిగా వీటిని మేము ప్రకటించాలా అన్నిలకు ఏ రీతిగా స్వార్థ ప్రకటించాలా మీ గొప్ప జనానికి ఏ రీతిగా ఈ యొక్క నీతితో తెలంగాణ చూపించాలా అటువంటి అభిషేకమ్మకు అనుగ్రహించి నడిపించండి విశేషమైన అద్భుతాలతో కూడిన సేవ అనుగ్రహిస్తున్నారు కాబట్టి దాని కొరకు మేము కనిపెట్టుకున్నాం సిద్ధపడుతున్నాం ప్రార్థనా పూర్వకంగా ఈ మహిమార్థంగా మమ్మల్ని నడిపించండి తండ్రి మీరేవి అనుగ్రహించి మీకు మీ కొరకు సాక్ష్యం చేపెట్టుకోండి ప్రభావ యథార్థి మేము పాటించాల ప్రభావ అటువంటి జ్ఞానం అనుగ్రహించండి ముఖ్యంగా వైరస్ బారణ పడిన వాళ్ళందరినీ స్వస్థపరచండి ఆశీర్దించండి అయితే తన మరణపడక నడిపించండి మీరు ఈ దేవుడికి గొప్ప దేవుడైన వాళ్ళు సాక్ష్యం సహాయపడండి ముఖ్యంగా వైరస్ నుంచి బయటపడ్డ వాళ్ళు తండ్రి వ్యాక్సిన్స్కి గురి అయిన వాళ్ళు ప్రభావ పోనైనా వారి కూడా కాపాడండి తండ్రి బలహీనమైన శరీరాలను బలపరిచండి ఆ యొక్క తన మళ్ళీ ఆ యొక్క ఇన్ఫర్టైల్గా తయారైన బాడీస్ని ఫర్టైల్గా తయారు చేయమని ప్రవర్తిస్తున్నాం కానీ మీకు తిన్నమల్లి శ్రమ కాలంలో తండ్రి మేము మిమ్మల్ని ఆశ్రయించకపోతే ఎక్కడికి ఆశ్రయిస్తాం కాకపోవాలి నేను మీరే మార్గం చూపించమని ప్రవర్తిస్తున్నాం ఎక్కడికి మేము పోలేము నైనా సమస్తం మీలోనే ఉంది నైనా కాబట్టి మీ వైపు చూస్తే మేము పోవాలనేది మా గురి ఎత్త మా యొక్క పరుల ముగించుకొని లోకంలో సహాన్ని అనుగ్రహించండి తండ్రి ప్రతి క్షణం మీకు అంగీకారంగా మేము చేయించలే ఏ విషయంలో సమాధానం పడకుండా బహిరంగ ముందు బిడ్డలుగా తయారు చేయండి ప్రతి ఒక్కరిని బెల్ల సిస్టర్స్ని బిడ్డలని కుటుంబికలను బలింపు స్వస్థపరచండి ఆశ్రయించండి మీరు ఆకలి బిగా పరచుకోవాలి ఏ ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప అబ్రహాకి యాకోబల గొప్ప దేవ కృపడానికి వన్నాలు ఇసయ్య ఈ గడిచిన కాలం అంతా ప్రభావ మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకున్నారు నాయన నా తాంతి నా దేవ మమ్మల్ని సజీలుగా పెట్టుకున్నారు నాయనం ఎంతో మంది చూడలేకపోయినారు ప్రభావ మమ్మల్ని సజీలుగా నీకు వన్నాలు నీకే కృతజ్ఞతలు అర్పించుకున్న ఆయన గొప్ప దేవ సమస్త ఘనత మహిమ ప్రభావములు మహా తేజస్సు మహా మీకు యుగంలో నీకే కలుగొనిగాక హాయ్య నా ప్రభ నా తండ్రి ఈ యొక్క మధ్య మీ వాక్యం మీరు మాతో మాట్లాడినారు ఎక్కడ కూడా మేము మోసపోకుండా ప్రభా ప్రతి దశలో ప్రభావ ప్రతి ఆత్మను మేము ఎందుకంటే ఈ లోకం అంతా మోసంతో నిండుకుంది ప్రభావ ఎక్కడిసినా మోసపో బోధ అబద్ధ బోధ తాండవిస్తుంది ప్రభా అలాంటి కాలంలో మేము ఏ రీతిగా జీవించాలా ఇట్లా మోసపోవాలా ప్రతిదీ ప్రభావం జాగ్రత్తగా పరిశీలించి మేము ముందు పోవాలనే సహాయపడండి గొప్ప దేవానికి వర్ణాలిసా అనేకులు ప్రేమ చల్లారిపోద్దన్నారు ఆ టైంలో మేము ఉంటున్నాం ప్రభావ ఆ కలవరిశీల్లో మీరు చూపించిన ప్రేమను ఎప్పుడు కూడా మర్చిపోకుండా ప్రభావ ఆ ప్రేమను అనేక జీవితాలలో ప్రభావ నింపి నింపే వాళ్ళ లాగా అనేకులు ప్రభావ్యంత మేము నడిపించాలా అనేకులు మేము శిష్యులుగా చేయాలా ప్రభావ గొప్ప ఈ లోకం ఓ ప్రభావ ఒక దగ్గరే ప్రభావ గొంగలి పిల్లల గూడు కట్టుకుంది కానీ ప్రభ శిష్యులుగా చేస్తలేరు ప్రభావ కానీ ప్రభావ మీరు మాకు చూపించినారనైనా మీరు సుశీలుగా చేయాలని అలాంటి సేవ మీరు మాకు అనుగ్రహించినారు కాబట్టి ప్రభావ మేము ఆ రీతి మేము సహాయపడండి దేని విషయంలో భయపడకుండా దేని విషయంలో సమస్తం మీలో నుండి కనుక ప్రభావ మిమ్మల్ని చూస్తే మేము ముందుకు పోవాలా ఐహికమైన కొట్టుకొని పోకుండా ప్రభావ నైనా ఇసు ప్రభా ప్రతి దశలో మీకు విధేత చూపిస్తూ వినయ భయభక్తులు కలిగి యథార్థతో పరిశుద్ధతో ప్రభావ మీ సేవ మేము చేయాలనే సహాయపడండి రోషం కలిగి పౌరుషం పరిశుద్ధంగా జీవించాలనే సహాయపడండి గొప్ప దేవానికి వందాలిసయ్య ప్రతి దశలో మేము బలపరచబడాలా నా మా విశ్వాసాన్ని ఇంకా మేము ఎక్కువ చేసుకోవాలా ప్రభా నా తన్ని మీరే మాకు సహాయకులు మన ప్రార్థమైన వైరస్ బాధితులు అందరినీ ప్రభా మీరు స్వస్థపరచండి ఆ కల్వరి సిల్లో మీరు పొందిన గాయలలో స్వస్థత ఉంది ప్రభా ప్రతి ఒక్కరి సంపూర్ణ స్వస్థతను దయచే మన ప్రార్థమైన నా తన ఏసు ప్రభాక రోగాల నుంచి ప్రతి సమస్యల నుంచి సంపూ విడుదల దయచేమ ప్రార్థిష్టమైన ఏసుక్రీస్తున్నామో నా తన ఏసు ప్రభా గొప్ప దేవన తిని నీకు వందలేసయ్యా చివరి కాలంలో ప్రభా మీరు ఆకలి దినాలేమంటున్నాం ప్రభావ ఎంతో మంది ప్రభావ నశించో ప్రాంతాల్లో సంఘాలు లేవు సేవకులు లేరు ప్రభావ ఎంతో మంది మీ పేరు తెలియని ప్రజలున్నారో ఎంతో మంది శువార్త తెలియకుండా జీవిస్తుండగా అలాంటి ప్రాంతాల్లో ప్రభావ మీ వాక్యాన్ని ప్రకటించలాగిన మీ బిడ్డలు మీరు లేవనెత్తండి ప్రతి ఒక్కరు నలుమూల నుంచి మీరు లేవనెత్తండి ఇస్తు ప్రభా ఇక బహుకాలం చాలా తక్కువగా ఉంది ప్రభావ నైనా ప్రతి దశలో ప్రభావ ఈ క్షణం మేము నైనా ఇస్తు ప్రభావ ఎంతో వరకు నా తను ఉంటే ప్రభావ అంతవరకు ప్రభావం అన్ని ఆత్మలు మీద సంపాదించాలా ప్రభావ నా దేవ ఇంకా సమయం లేదు ప్రభావ ఇంతకాలం ప్రభ ఆయన ఇస్తే ప్రభావ నిర్లక్ష్యంగా జీవించిన అది దానికి అర్థం లేదు ప్రభావ ఇక తెలిసినైనా ప్రభావ ముందుకు పోలాగానే సాయపడమని ప్రాదిష్టం అన్నిటి అంతా సమయపోయింది ప్రభావ గొప్ప దేవ మేము జాగ్రత్తగా జీవించే తయారు చేయమని ప్రాదిష్టం నా దేవ నా ఏబిపీఎం గ్రూప్ లోనే ప్రతి ప్రదర్శిస్తే అందరూ ఆశ్రయించండి ఈ వాక్యూలు ప్రవా ఎక్కడైతే ప్రపంచం నుంచి ఎంతైతే వింటున్నారో అందరినీ కూడా మీరు ఆశ్రయించండి నూతనంగా అభిషేకించి సత్యాన్ని గ్రహించి ప్రవాన్ని స్వాతంత్రం పొందుకొని మీ కొరకు జీవించే బిడలుగా తయారు చేయమని ప్రార్థిష్టమైన ప్రతి బలహీన నుంచి ప్రతి శ్రమల నుంచి సంపూర్ణ విడుదల ప్రకటిస్తున్నాం ఏసు క్రీస్తు పరిషత్ నామం హలలియ మీరే గొప్ప కార్యాలు మీరు జరిగించమని ప్రార్థిష్టమైన ముట్టండి ప్రవా అన్నకు మంచి ఆరోగ్యం దయచేయండి మీ పరలో గొప్ప జ్ఞానం చేత నింపండి మీ సముచితమైన జ్ఞానం దయచేమ ప్రార్థిష్టమైన విషయాలు బయలుపరచండి గొప్ప దేవ మంచి ఆరోగ్యం దేయండి శాంతి సమాధానం దయచేయమైన ఇద్దరు బిడ్డల చుట్టూ అగ్నికాంచి వేసి మీరు దూతల కాపులు దయచేయండి గొప్ప సేవకులుగా మీరు తయారు చేయండి పరిశుభాత్మ ఇంకా నింపండి బలంగా సిస్టర్ ఆరోగ్యం దయచేయండి బలపరిచిన సేవలో బలంగా వాడుకోండి అన్న కుటుంబస్తులు అన్నదమ్ములు అందరూ ప్రవసారవసీక మీరే సహాయపడమని ప్రాద్ష్టమైనా నాన్న గ్రూప్ లో బ్రదర్స్ అందరూ మీరు ఆశ్రవదించండి వాళ్ళకు అవసరమైన ప్రతి అక్కలు అవసరం మీరు తీర్చుకోమని ప్రార్థిష్టం వాళ్ళకి ఏం కొద్దిగా ఉందో అది సమృద్ధిగా దయచేయమని ప్రార్థమైన వాళ్ళందరికీ ప్రవాళ్ళు హృదయవాం ప్రతి కోరిక మీరు సఫలపరచుమని ప్రార్థిష్టమైన గొప్ప దేవాల జీవితాలు మీరు నూతన కార్యాలయం జరిగించే సంతానం ప్రతి ఒక్కరికి సంతానం కలుగునుగా యేసు క్రీస్తు పరిశుద్ధ నామలు తండ్రి మీరే సహాయపడని ప్రార్థిష్టమైన నా దేవ అనేక చోట్ల మీకు సాక్షులు పెట్టుకోండి చక్రతి మీరు జ్ఞాపకం చేసుకునే మీ కృప మీ కనిక్రమ బిడ్డ పట్టి ఉంచు ఆయన మీ కృపలో మరోసారి జ్ఞాపకం చేసుకోండి నా దేవా నా తండ్రి నీకు వందలు వేసయ ప్రతి శిఖర్ శక్తులు అంధకార దురాత్మలు వేసిన వాళ్ళు గంధించండి ప్రవ నా తండ్రి వేసు ప్రభావ ఎన్నో ఆటంకాలు ఉంటుండగా ప్రభావ ఆటంకాలను కొట్టివేయండి నా కుటుంబానికి సంపూర్ణ విడుదల మన ప్రార్థిష్టం ప్రతి బలహీనతలు ప్రతి బంధకాలు వేస్తున్నాను ఇప్పుడు తెగిపోను కాక హళలుయ దేవాత సంపూర్ణ విడుదల ప్రకటిస్తున్నాం ఆయన పరిశుద్ధ నామం హలలుయ నాయన ఇసయ్య నా తను మీ సత్యంలో నిలబెట్టండి స్థిరపచ్చని బలపరిచే మీకొర శాసన పెట్టుకోండి వాళ్ళ కుటుంబి అందరినీ సర్వస్వత్వం రక్ష మార్గంలో ఇచ్చేయండి నా తను ఇక వందాలిస్తే ప్రభా నీకు వందాలు స్థుతులు స్తోతలు దిలి బేరు తాకండి బలపరచండి పర్షుదాత్మ అభిషేక్ అభిషేకించి వాడుకోండి ప్రతి చోట మీకొక సాసన పెట్టుకోండి ఇంకా అనేకమైన విషయాలు మీరు బయలుపచ్చే మీకొక గొప్ప సాసన పెట్టుకొని తన కుటుంబం దీవించి ఆశ్రయించండి లక్ష్మ కుటుంబం కూడా మీ జ్ఞాపకం చేసుకుని ప్రవా నీకు వందాలిస్తే ప్రభావ ఓ దేవ ఎంతో విశ్వాసరావుగా ప్రభావ ఎంతగానో ప్రభావం విశ్వాసం కలిగి మీకొరకు నిలబడింది ప్రభా బిడ్డనైనా వాళ్ళ బంధువుని లందని విడిచిపెట్టింది ప్రాభ మీ కొరకు మీరు జీవం దేవుడని ఆ కుటుంబం పట్ల మీకు కనికరం చూపించండి ఆ కుటుంబానికి ఎలాంటి వ్యతిరేకలున్నారో ఆ యొక్క దురాత్మ అంకారీకర్ శక్తిని ఏసుక్రీస్థానం బంధిస్తాను హలో మనుషుల దురాత్మని గద్దిస్తాను విడిచిపెట్టి పోస్తే అయితే ఆ కుటుంబం మీద నువ్వు పనిచేయడానికి వీల్లేదు ఆ కుటుంబానికి విడుదల దయచేసి ప్రభావ మనవడ చుట్టూ మీకు కనిచేసే ప్రభావందరూ ప్రభావత్తాన్ని శత్రులందరూ మిత్రులుగా మారాలా ఆ ప్రాంతం చుట్టూ ఆ వాళ్ళ చుట్టూ అగ్ని కన్ చేసి మీరు కాచి కాపాడి ఆ కుటుంబం ద్వారా అలా అంతా ప్రాంతం అంతా ఆ అమ్మగారిని మీరు వాడుకొని బలపరచండి నిరోసపడకుండా మీ కొరకు రోషం సహాయపడండి ఈ దినవంతం మాకు తోడుండండి మీ నూతనమైన కృప నూతన అభిషేకం దయచేసి ఓ ప్రభా పత్తి చోట మీ శాసన పెట్టుకుని మీరు అక్కడ సిద్ధపరచుకోమని కేశ క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థిశనం తండ్రి ఆమె ఆమెన్ కళ్ళ ముసుకుంటే ప్రాధాన్యత పరిశుద్ధ ప్రేమగల దేవ జీవ గలిన తండ్రి ఈ సయానికి వందనాలు స్థుతులు స్తోత్రం ప్రభావ సర్వోన్నత సర్వాధికారి సర్వలోక సృష్టికర్తమైన దేవ కృపా సత్య సంపూర్ణ తేజమాయడా నా ప్రాణప్రియ మా ప్రియ పరలోక తండ్రి మీ వందనాల తండ్రి మీకే స్థుతులు స్తోత్రంలో ప్రభావ సమస్త మహిమ ఘనత ప్రభాములు యుగయుగులు మీకే చెల్లిస్తున్నాం ప్రభావ ఇదిగో నా తండ్రి మా జానుకాల సమయంలో ప్రభావ నేను మిమ్మల్ని మొరుపెట్టుటకు ఈ స్వరం వింటకు మీరు ఇచ్చిన ఘనతను బట్టి మీకు వందనాలయా మీకే కోట్లాది కృతజ్ఞత స్థుతులు తండ్రి దినమల్ ఎంతో చెడ్డ ప్రభావ సమయం వృధా పోనీకుండా తండ్రిగా దాన్ని కాపాడుకోవాలా ప్రభావ ప్రతి క్షణం తండ్రి ఏ రీతిగా తండ్రి మిమ్మల్ని మయంపరచాలను ఏ రీతిగా సేవ చేయాలని ప్రభావ మేము ప్లాన్ చేసుకుని ముందుకు సాగల ప్రభావ ప్రతి సమయాన్ని వేస్ట్ చేయకుండా తండ్రి మేము ప్రకటించాల ప్రభావ అనే కలిపి ఆయన నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలయ ఇంకా ముందుకు వెళ్ళాల ప్రభా నా తండ్రి ఎక్కడ కూడా ఆగూడదు ప్రభాన ప్రతి ఒక్క దురాత్మలను చీకటి శక్తి అనగదొక్కుంటూ వెళ్ళిపోవాల ప్రభా మీరే సహాయం దాయించండి ప్రభా అని మీరే మేము ఎక్కడికి వెళ్ళిన ప్రభా మీరే మాకు తోడ ఉండే నా తండ్రి మీ గొప్ప కార్యాలు ఆశ్చర్యకార్యాలు ప్రతి చోట జరిపించండి ప్రభావ ప్రతి చోట మీ నామానికి మహిమ రావాల ప్రభావ ఆ తండ్రినైనా యొక్క బంధకాలను చిక్కుకొని ప్రతి ఒక్కరిని మేము విడిపించాల ప్రాభైనా దురాత్మ బంధకాలు విడిచి చిక్కుకుని ప్రతి ఒక్కరిని విడిపించాల ప్రభావ ఆ తండ్రినైనా బానిస సంఖ్యలన్నింటినీ తెంపల ప్రాభ కాడి మాకు కాడి మానుమృకులన్నీ విరగొట్టాల ప్రభా అటువంటి శక్తిని మాకు దయచేయండి ప్రభా నలంగా ఉండడానికి వీల్లేదు ప్రభా ఎక్కడ కూడా నా తండ్రి అప్రమత్తంగానే ఉండాలా ప్రాభ ఎక్కడా కూడా నా తండ్రి నిర్లక్ష్యంగా గానీ ఆయన ఉండడానికి వీల్లేదు ప్రభావ తండ్రి అటువంటి కృపను మాకు దయచేసి ముందుకు నడవాలా ఏ ఒక్కరి మాటలు నమ్మకూడదు ప్రాభా ఆత్మతో వివేచించాలా నా తండ్రి నీ వలన కలిగిందా లేదా అనేది పరీక్షించాలా అతనికి గుడ్డిగా మోసపోతే ప్రాభాయి మేము కూడా పాపి పాపం చేసిన వాళ్ళం అయిపోతాం ప్రభావ రీతి ఉండకుండా తండ్రినైనా ప్రతిది వివేచించినైనా జాగ్రత్తగా తండ్రి మేము ముందుకు పోటాయం దయచేమని ఆయన మీ యొక్క కృపా కనికరం ప్రతి చోట మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభావ అతని ఇది లక్ష్మీ మా సిస్టర్ బట్టి ప్రార్థిస్తున్నాం అతను ఎంతో విశ్వాసం ప్రభావ చుట్టూ ఏ విశ్వాసం లేకపోయినా ఒక్కతే చీకటిలో చిన్న దీపముల ఉంది ప్రభా ఆ ఇంట్లో ప్రభావ ఆ తండ్రి నీ మీదే నమ్ముకుంటున్నా నిన్నే స్థుతిస్తూ ఉంది ప్రభా నీ మీదే ఆధారపడి జీవిస్తుంది ప్రభా ఆ తండ్రి అక్కడ మీరు కార్యం జరిపించాలో ప్రభాన తండ్రి ఆ చిన్న దీపమైనా తండ్రి పెద్ద వెలుగవాల ప్రభా ఆ ప్రాంతానికి ప్రభావ ఆ చీకటంతా వెళ్ళిపోవాల ప్రాభ ఎన్నో అక్కడ ఉన్నాయి ప్రభా ఎన్నో అపవిత్ర అది దుష్ట అక్కడ ఉన్నాయి ప్రభావ వాటన్నింటినీ ప్రభా నేను వెళ్ళగొట్టాలా ప్రాభా న తండ్రి నీ మహిమను అక్కడ కనపరచాలా ప్రభా ఆ ప్రాంతంలో ప్రభావ ఆయన దుష్టుడు అయితే ఆ ప్రాంతంలో ప్రభావ ఎంతో భయంకరంగా పనిచేస్తున్నాడు ప్రాభా నా తండ్రి అక్కడ గొడవలు పెడు గొడవలు పెట్టిన ఆయన శాంతి సమాధానం లేకుండా చేసిన ఈ సువార్తను అడ్గిస్తా ఉన్నాడు ప్రభా వాళ్ళందరినీ ప్రభా మేము తొక్కుకొని ముందుకు పోవాలి ప్రభా నా ఆ ముసలాం కుడు కుటుంబం చుట్టూ నాయన మీరే కంచకాబ్దాలు దయచేయండి ప్రభా ప్రతి ప్రతి ఒక్క శత్రువు నుంచి ఆయన తండ్రి నాయన మీరు కాపాడండి తండ్రి ఆ ఇంటి చుట్టూ నాయన యేసు క్రితం తండ్రి మీరే నాయన చుట్టూ కంచె కాబదాలు పెడుతున్నాం ప్రభా మీరేనా కాపాడండి మీ కార్యంలో అక్కడ జరగాల ప్రభా బలమైన కార్యాలు అక్కడ జరగాల ప్రభావ తండ్రి నాయన మీరేనైనా అక్కడ నా తండ్రి గొప్ప సువార్థ జరగాల మీరే సహాయం దయచేసి ఆయన యొక్క సాయిబాబా తండ్రి ఆ బ్రదర్ చుట్టూ నాయన కంచదాలు దయచేయండి ప్రభావ తండ్రి వరుణపతి యొక్క బంధకాలని నుంచి ఒక కుటుంబం అంతా యేసుక్రీ విడుదల పొందాలా ప్రభావ తండ్రి నీ సువార్థకు వాళ్ళే నాన్న మూలం కావాలా ప్రభా మీరేనా గొప్ప కార్యం జరిగించిన తండ్రినైనా వాళ్ళందరినీ విశ్వాసంలో బలపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభావ అదే రీతిగా నా తండ్రి గ్రూప్ లో నా ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థిస్తున్నాను ప్రభా ప్రతి ఒక్కరిని ప్రభావిత జ్ఞాపకం చేసుకున్నాను ప్రతి ఒక్కరికి మీరు తోడైనా తండ్రి ప్రతి ఒక్కరికి ప్రభావిత నూతన అభిషేకం దయచేసి గొప్పగా ప్రతి ఒక్కరు వాడబడికి సహాయం దయచేయండి ప్రభావ మీ సేవలో మీ సేవ ఉజృంించి ప్రతి ఒక్కరిని చేయాల ప్రభా తి ఎక్కడ కూడా నిర్లక్ష్యంగా ఉండడానికి వీలదు ప్రభా ఆ తండ్రినైనా మీరు అక్కడ అతి నా తండ్రి మాకు ఎంతో గొప్ప అవకాశం ఇచ్చినారు ప్రభా తండ్రి కాబట్టి అవకాశాన్ని మేము వదులుకోకూడదు ప్రభా ఎట్టి పరిస్థితుల్లో తండ్రి అయినా ఇంతటి గొప్ప బాధ్యత తండ్రి ఎంతో మందికి లేదు ప్రభావ తండ్రి ఏదో మతపరమైన క్రైస్తవులు గానీ ఉండిపోయిన ఆశించి వారే వస్తున్నారు ప్రభా ఇచ్చేవారే రావట్లేదు ప్రభా తండ్రిని ఆయన ఒక ప్రవర్తనే మార్చుకోలేదు ప్రభావ డబ్బులు ఇస్తే అన్ని సరిపోతాయి స్థితిలో జనాలు నమ్ముతున్నారు జనాలు జీవిస్తున్నారు అరితమే విశ్వాసంలో ఉన్నారు అటువంటి విశ్వాసాలనే పట్టా పెంచాలవ్వాలి ఎంత దినాల్లో గొప్ప స్వార్థ జరగాల ప్రతి ఒక్కరు సేవకులుగా మారి ముందుకు సాగల ప్రభావం మీరే నాయన మామందరినీ ప్రభావ వారందరినీ విడిపించటకు నడిపించమని నాయన ప్రతి ఒక్కరిని మీరు అక్కడ సిద్ధపరచుట్రి మమ్మల్ని అందరినీ సిద్ధాన్ని నడిపించమని ప్రార్థిస్తున్నాను ప్రభావ అదే రీతి నేను దిలీప్ బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన మీ స్వరం వినిపించిన మధ్యాహ్న కాలంలో నా తండ్రి నాయన అతని కుటుంబంలో మీరే నాయన శాంతి సమాధానం ప్రాభ ప్రతి విధమైన కీడు నుంచి దూరం చేయండి ప్రాభా నా తండ్రి జాబ్ లోనే కానీ ఎక్కడ కూడా నా తండ్రి వెనకడు వేయకూడదు ప్రభావ ప్రతి చోట నిలబెట్టి గొప్ప సేవ ద్వారా జరిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అదే రేఖర్ బట్టి ప్రార్థిస్తున్నాం అన్న కుటుంబం మీరే కంచను ప్రభావ ఇంకా బలంగా సేవలో వాడుకోండి ప్రభావ తండ్రి వారి కుటుంబీకులందరూ రక్షణలోకి రావాల బిడ్డలు నా తండ్రి తన వారి బిడ్డల మీరే కంచకాలు దయచేసి ఏ దుష్టుడు వాళ్ళని నటించకుండా మోసపచ్చకుండా మీ చిత్తం నెరవేర్చుకున్నా మార్చి మీ స్వార్థ పరిచర్ విజృంభించి చేసేటప్పుడు మధ్యాహ్న కాల సమయంలో ప్రభా మీరు అవకాశాన్ని బట్టి వంద నాలుగుకుంటూ క్రీస్తు పరిశుధన నా దీవానికి శ్రతం అలలీ ఈ వాక్యం మేము లంబరేయాల యేశ్వర్రభ ముందు పోవాలేశ్వర కలించండి అలలీ అప్పర్లో ఒక ప్రియరాజానికి శ్రోత బ్రహ్మసాకుల దేవానికి శ్రోతం అలరి యశ్వప్రభ హిమరతని యేశప్రభ మన ఈ జనం కాచి కాపాడి కొందరు నా దీవ గొప్ప జనం కనికరించండి ఆత్మహత్య సరస్వతం నడిపించండి నా దేవ ప్రభ అక్కడ బాగు సమీపం ఉంది చానా దగ్గర ఉంది నా దీవానికి శ్రోతం చేసాం గొప్ప జనం కోసం కన్నీరు అలాగే నాదీవాన్ని తీసుకెళ్ళి కూడా ప్రార్థించాలి యశప్రభా ప్రార్థన శక్తి తెచ్చి నాదీవా నిశ్రోతం ఆత్మలభారం కలిగి ప్రార్థన తెచ్చని అడిగి తప్పిపోకుండా ప్రభావిని పరిశుద్ధ ఆత్మభిషేకం దచ్చని మా అందరినీ ప్రభా నిం చేస్తాం వైరస్ బ్రబి తాకండి స్వస్థపరచని వాళ్ళు మార్చుకుని రక్షించుకొని విడిపించండి నా దివాణి శ్రోతం డాక్టర్లు నర్సులు అందరు మార్చుకుని రక్షించుకొని యశుప్రభా నాదేవా ఎంతమంది మా పిల్లలు ఈలోకి మిడిచిపోయింది వాళ్ళ కుటుంబం ఆదరించి బలపరిచి నా దేవ వాళ్ళవి లక్ష్యం తెచ్చని యేశప్రభ నా దేవానిక్షతం చేసాం నేను అక్కడ బాగు సమీప యేశప్రభ నా ముట్టి ఆరోగ్యం బలం దయ శక్తి తెచ్చని నాతో ఇంకా గూడ రాసా సెరపెర్చని ఆ కభ్యప్రభ ముట్టని వాడబడరా నీ ప్రశుద్ధాత్మ అభిషేకం అక్క తెచ్చని బలం దిల్లకి దీవించి మీ చేతిలో బలం తయారు చేయండి వాళ్ళ చుట్టాగ్ని నా దేవానికి శ్రతం కేపి ఎంతో మంది ఉన్నారో వాళ్ళు పేరు పేరు ముట్టి తాకి స్వస్సపరిచి మీ గుడ్ మీకు నా శక్తి తెచ్చని వాళ్ళవి సేవలో వాడుకోండి అలా అలిగ నా దేవానికి సూతం చేసాం ముఖ్యంగా దీపాలు ఇంకా లోతు నడిపించి దీపలు ఇంకా ఆశీర్వాద దీవించి ఇంకా సరస్వతం మీరు కార్యం చేయండి నా దీవానికి శృతం నా ప్రభానికి పొందాలి సుప్రభా చక్రవ్ మృటం తాకండి పల్లె జ్ఞానందరిశుదాతో అనిపి ఆ ప్రాంతం బ్రెద కదింపి మీరు స్వస్సపరిచి బలంగా వాడుకొని తన భార్య సంతానం కలిగించి పల్లె జ్ఞానందే తెలియచి ఆమె గొప్ప ఆ కుటుంబం తప్ప ప్రభా ఎవరు మారా మారా గొప్ప దేవే కృప మీకు వందనలు ప్రభా మీ నామం బట్టి దేవ వాక్యం చేత మీరు మాట్లాడిన ప్రభా వాక్యం ప్రతి ఒక్క హృదయ నేరు కట్టి ఫలింపు దండి మీ కృపలు మీ కనికరంలో రజ పరిశుద్ధత మీ కృప చేత మీ కనికరం చేత ప్రభా ముందుకు నడిపించండి ప్రతి ఒక్క ఆత్మని ప్రభా ప్రేరేపించండి ప్రభావం వాళ్ళ జీవితాలను మీకు సమర్పించుకొని ప్రభావం వెనక ముందుకు చూడకుండా ముందుకు నడిచేలాగిన ప్రభావం చేత గొప్ప ఆత్మకాయ అమ్మ ప్రార్థన చేసిన మన ప్రభు క్రీస్తు కృపా సమాధానం నడిపింపు మనందరికి సదకాలం తోడైన మెయిన్ ప్రెసిరా బెదర్